పదవాక్య ప్రమాణపారావారపారేణ ప్రాణయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగనిష్టా తమ్రవర్తీ అనా విచ్చిన్న శ్రీశంకరాచార్యురు పరంపరా ప్రాప్త షర్శనస్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్య ఋష్యశృంగపరవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మరాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమద్భినవ విద్యాతీర్థమహురు కరకమ సంజాతద్మద్భారతీతీర్థమహాస్వామినామ సంజాజ్జద్విధుేేఖర భారతీమస్వామినా దివ్యశ్రీచరణవిందో సాంగ ప్రణామాన్ సమర్పజ గురుబ్రహ్మా గురుణు గురుర్దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగరే నమ గురవే శలకానా భిషజే భవరోగిణ నిధయేవిద్యాం దక్షిణాూర్తమంగే శివే సర్వాధ సాధి శ్యే త్ర్యంబే దేవి నారాయణి నమోస్ కరారవిందే నారవిందో ముఖారవిందే వినివేశయంతౌ పటస్య పట్ల పుటే శయనం బాళం ముకుందో మిాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమే తుం దిలం శరణం కరవాణి శదం తే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృణకటాక్షతై కంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధి సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తక రుద్రాక్షస్తహస్తటీ కామాక్షి పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థ వివ సంపృ వాగ ప్రతిపత్తగర వందే పావతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణా నిధయే సర్వ్యానా దక్షిణాముత్త వసు దం కం సూరమర్దనం రమానందం కృష్ణం వందే జగద్గరు కరకలి నిదర్శితాముద్రికలితోన్నతూడ ఇతరకరగృహీత్రతోత్ర మమ హృది సన్నిధి మాతనోతు నారాయణ సమారంభా వ్యాస శంకరమ్యమాం అస్మాచార్యపర్య వందే గురు పరంపరా నారాయణం నమస్కృతరైవరుతీం సరస్వతీం వ్యాసం తో జయముదీరే యజ్ఞే అచ్యుతోవిందనంతకేవ కృష్ణ విష్ణో హృషీకేశ Gurave Namaha. వాసు నమోస్సు నమోస్యరవే శివాయరవ శివాయరవే శ్రీమాత్రే నమ త్రేష్ణువిష్ణు శ్రీకృష్ణశం మమా నమో మహద్భ్యో ఋషిభ్యో గు శ్రీ శారదా పరమేశ్వరికి నమస్కరిస్తూ శ్రీ చంద్రమౌళీశ్వరునికి అంజలిస్తూ జగద్గురులకు ప్రణమిల్లుతూ భగవద్గీత పర్వచన యజ్ఞంలో నేను రోజున సాంఖ్యయోగంలోని భగవానుడు మొదటిగా అర్జున్ ను ఉపదేశిస్తున్నటువంటి ఆత్మానాత్మ విచార విజ్ఞానం దీన్ని సాంఖ్య జ్ఞానం అంటారు దాన్ని బోధిస్తున్నాడు అందులో నిన్న చెప్పుకున్నది ఇరవై శ్లోకం ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శృత్వాప్యనం వేదన చైవ కశ్చిత్ ఉన్నది ఆత్మవస్తువు మాత్రమే అది మాత్రమే సత్యం అనాత్మలు ఆత్మ వలె సత్యములు కావు ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి జగన్మిథ్యా అనగాను కొందరు అంటూ ఉంటారు కనబడుతున్న జగత్తు లేదంటారు ఏంటండి అని అది బాగా విచారణ చేస్తే తెలుస్తుంది జగత్తు లేనిది అనేది అయితే కనబడుతున్న జగత్ అసలు లేదు అని అద్వైతం అనట్లేదు బ్రహ్మం సత్యము జగత్తు సత్యము కాదు ఇది తెలుసుకోవాల్సింది బ్రహ్మమునికి పరిణామం లేదు అది నిత్యము సత్యము అమృతము అలాంటిది జగత్తు ఎలా చూసినప్పటికీ ద్వైతవాదులు కనిపిస్తున్న జగత్తుని ఎలా అంగీకరిస్తారో అద్వైత కూడా అంగీకరిస్తాడు కానీ బ్రహ్మము వంటి సత్యము కాదని చెప్తాడు ఇది గ్రహించవలసింది కనుక మన నిష్ట దేని ఎందుండాలి బ్రహ్మమునందు ఆ బ్రహ్మమే ఆతనోతి వ్యాప్నోతి ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది గనక దానికి ఆత్మ అనిపేరు నేను అనుకునేటువంటి ఈ చైతన్యం కూడా ఆత్మదే కనుక నేననేటువంటి బుద్ధిని ఆత్మయందు నిలపాలి అనాత్మల నిలపరాదు అయితే ఆ నిలిపేవడం ముఖ్యము అని తెలుస్తుంది కానీ అదంత తేలిగ్ కాదయ్యా కొందరు మాత్రమే దాని తెలుసుకోగలరు కొందరు మాత్రమే చెప్పగలరు కొందరు మాత్రమే వినగలరు విన్నవాళ్ళల్లో కూడా కొందరు మాత్రమే గ్రహించగలరు ఆశ్చర్యం అన్నారు ఇక్కడ అరుదైనది అనే విషయాన్ని ప్రస్తావన చేశారు ఇటువంటి ఈ సాంఖ్యాన్ని ఇప్పుడు తర్వాతి శ్లోకంలో పూర్తి చేస్తున్నాడు దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితు అర్హసి ప్రతి దేహంలో ఉండే ఆత్మ వధించడానికి వీలులేనిది ఇది మొత్తం సారాంశంగా చెప్తున్నాడు ఇక్కడ కనుక నేను ఎప్పుడు చావను నేను అనబడే ఆత్మ ఎప్పుడు చావదు కనుక నువ్వు ఏ ప్రాణి గురించి కూడా శోకించడానికి తగదు సుమా అది ఇక్కడ అందుకే తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితు ప్రారంభం అశోచ్యానన్వ శోచస్వంతో ప్రారంభించి నత్వం శోచితు అంటే ఏడవ కూడని వాటి కోసం ఏడవకయ్యా అని అక్కడ చెప్పి నువ్వు ఏడవడానికి తగినవాడవు కావు అని చెప్పాడు అంటే ఇది ఏడవలసిన విషయం కాదు అది సారాంశం అనమాట అయ్యో వీళ్ళందరూ పోతారే అది ఏడవలసిన విషయం కాదు అంటూ ఆత్మానాత్మ విచారాన్ని ఇంతవరకు చూపించాడు ఇది తత్వదృష్టితో నువ్వు యుద్ధం చేయడం ధర్మము అని బోధించాడు ఇక్కడ ఇది దీన్ని సాంఖ్య దృష్టి అంటారు లేదా జ్ఞానదృష్టి అంటారు ఇప్పుడు చెప్తున్నది ధర్మదృష్టి దీనికి శంకర భగత్పాల్ వారు లౌకిక న్యాయ అని ఒక మాట లోక వ్యవహారంలో ఇది న్యాయం అంటే నడవవలసిన పద్ధతిది స్వధర్మమేక్ష్య నీకంపితుమర్హసి ధర్మ్యాబ్దియుద్ధాధ్రేయోన్యత్ క్షత్రియస్ న విద్యతే ఇది చాలా అత్యంత ముఖ్యమైన శ్లోకంగా భావించాలి స్వధర్మము అని చూసినప్పటికీ కూడా నువ్వు కంపించడానికి కూడదు సుమా అన్నాడు అంటే కంపించవలసిన అవసరం లేదు కంపించుట అంటే ముందే చెప్పుకున్నాడు కదా ఒళ్ళు వణుకుపోతోంది గాంధీ వంజారిపోతుంది చెమట్లు పట్టేస్తున్నాయని చెప్పాడు కదా అంత కంపించవలసిన అవసరం లేదయ్యా ఎందుకంటే స్వధర్మం దృష్టితో చూసినప్పటికీ నువ్వు క్షత్రియుడివి అది మర్చిపోదు ఈ క్షత్రియుడికి ధర్మ్యాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయన విద్యతే ఇది వాక్యం క్షత్రియునికి ధర్మ యుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరొకట్లేదు దీని బట్టి కృష్ణ పరమాత్మ అందరూ యుద్ధం చేయమని చెప్పట్లేదు క్షత్రియుడైన వాడికి స్వధర్మం యుద్ధం కానీ ఎవరికేది స్వధర్మము అది చేయాలి అంతేగాని భైక్ష్యం ఎత్తుకుంటాననేది నీ స్వధర్మం కాదు అధిక్రహ అది సన్యాసి ధర్మం నువ్వు క్షత్రియుడివి క్షత్రియుడివి నీకు యుద్ధము కంటే శ్రేయస్సుమరగట్లేదు అతడు ఏవేమన్నాడో అర్జునుడు ఆ కృష్ణుడు గుర్తు పెట్టుకుని తిరిగి అప్పచెప్తున్నాడు నచ్చ శ్రేయోను పశ్యామి అన్నాడు కదా ఇందులో నాకు శ్రేయస్సు కనిపించట్లేదు అని ముందే చెప్పాడు మూర్ఖుడా ఎంతకంటే శ్రేయస్సు మరకట్లేదు అని చెప్పాడు ఇక్కడ స్వధర్మాన్ని ఆచరించడం కంటే శ్రేయస్సు మరకట్లేదు ఇది భగవానుడు చెప్తున్న గొప్ప మాట అదే యుద్ధం చేయమని ప్రేరేపించట్లేదు మనందరికీ భగవాను ప్రేరేపణ ఏమిటి అంటే నీకు ఏది విధ్యుక్తమో ధర్మాన్ని ఆచరించు అదే నీకు శ్రేయస్సుని ఇస్తుంది శ్రేయస్సు అనే మాటకు మనం చెప్పుకున్న అర్థం మరువబద్దు లౌకిక పారలౌకిక సుఖములు ప్రేయస్సులు శ్రేయస్సు అంటే శాశ్వత నిత్యసుకమైన కైవల్యం అది పొందాలంటే ధర్మం కంటే గొప్పది మరొకట్లేదు స్వధర్మం అందువల్ల నువ్వు చేసి తీరాలి అన్నాడు ఇక్కడ నుంచి స్వధర్మం యొక్క ప్రస్తావన చెప్తున్నాడు ఇక్కడ ధర్మ ప్రస్తావన ఇక్కడికి ధర్మము జ్ఞానము ఈ రెండు ప్రధానమైన అంశములు జ్ఞానం పరమార్థ దృష్టికి సంబంధించింది ధర్మం వ్యవహార దృష్టికి సంబంధించినది వ్యవహారంలో ధర్మం లేని వాడికి పరమార్థం తెలియదు అది తెలుసుకోవాల్సింది అంతేగానిటి వేదాంతం మొదలైన చదువుకుని సధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాలు చేసాడనుకోండి వినేదేమో వేదాంతం చేసేదేదో అధర్మం అప్పుడు ఆ వేదాంతం పరిచేది ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే ధర్మనిష్ట చాలా ప్రధానము ఈ రెండు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా ఇక్కడ అని కబుర్లు ఆడుతూ ఆధ్యాత్మ గీతాలు పాడుతూ కూర్చోవడం కాదు ధర్మం చాలా ప్రధానమని చెప్తున్నాడు ఇక్కడ పైగా నీకొచ్చిన ధర్మం గొప్ప ధర్మం తెలుసుకో ప్రతి ధర్మంలో ఒక శ్రేష్ఠత్వం ఉంటుంది నీ ధర్మంలో ఎంత గొప్పతనం అంటే స్వర్గద్వారాలు తెరచుకుని కనబడుతున్నాయి నీకు తీసుకో యదుచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియాపార్థ ఎంతో అదృష్టం అంతే గాని క్షత్రియుడికి ఇలాంటి భాగ్యం యుద్ధం అనేది లభించిస్తుమా యుద్ధంలో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అంటే అర్థమేటి ఇది కానీ నువ్వు చేయగలిగినట్లయితే స్వర్గమునికి లభిస్తుంది తర్వాత చెప్తాడు గెలిస్తే రాజ్యం లభిస్తుంది పోతే స్వర్గం లభిస్తుంది యుద్ధ భూమిలో మరణించిన వాడికి తర్వాత గతే స్వర్గం అందుకే యుద్ధ పూర్వం కృష్ణ పరమాత్మ కర్ణుడితో మాట్లాడతాడు ఎందుక యుద్ధం జరగకుండా ఉండాలంటే నీ సోదరుడు యుధిష్టాడని తెలుసుకో అటు వెళ్ళు అని చెప్తాడు అప్పుడు కృష్ణా నన్ను పరీక్షించడానికి అంటున్నావు కానీ నీకు మాత్రం తెలియదా యుద్ధం జరగడానికే నువ్వు అవతరించవు మమ్మల్ని అందరినీ దానికి వాడుకుంటున్నావు ఇంక దేనికి నువ్వు వచ్చిందే దానికోసం అయినప్పటికీ ఒక్క మాట మనిషిన వాడు ఎలాగైనా పోతాడయ్యా గొప్ప మాట చెప్తారు ఇక్కడ మనిషిన వాడు ఎలాగైనా పోతాడు ఇంతమంది క్షత్రియులు భూభారంగా ఉన్నారని వారిని సంహరించడానికి నువ్వు వచ్చావు వీళ్ళు రోగాలతో పోయి దుర్గతులు పొందే యుద్ధంలో పోయి సద్గతులు స్వర్గాన్ని పొందేటట్టు చెయ్యవయ్యా అని మాట అంటాడండి అది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ యుద్ధంలో మరణించడం కంటే క్షత్రియుడికి గొప్ప యోగం ఏముంటుంది స్వర్గద్వారం అపావృతం తెర తెరవబడినటువంటి స్వర్గద్వారం వంటిది సుమా ఇది ఎదుర్చ్ఛయా అంటే అనుకోకుండా తటస్థించినటువంటి ఒక అదృష్టం క్షత్రియులకి ఇది స్వర్గద్వారానికి తెరచిన ద్వారం వంటిది అథత్మిమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి తధర్మం కీర్తించ హిత్వ పాపమవాప్స్యసిసి ఇంకో మాట అన్నాడు అర్జునుడు మాట్లాడేటప్పుడు నాకు ఇందులో శ్రేయస్సుకి కనిపించట్లేదండానికి చేవాట్లు పెట్టాడు అహోబత మహత్పాపం కర్తం వ్యవసితావయం అన్నాడు మనం మహాపాపం చేయడానికి వచ్చేమేమో అన్నాడు కదా దానికి సమాధానం చెప్తున్నాడా యుద్ధం నుంచి పారిపోదాం అనుకుంటున్నాం యుద్ధం చేయడం పాపం కాదు యుద్ధాన్ని విడిచిపెడితే పాపమవాప్స్యసిసి పాపాన్ని పొందుతావు సుమాం యుద్ధం చేస్తే గెలుపు స్వర్గము యుద్ధం నుంచి పారిపోతే మాత్రం పాపం పాప నరకమే ఇది తెలుసుకో దీనివల్ల రెండు దెబ్బతింటాయి ఒకటి స్వధర్మం దెబ్బతి ఉంటుంది కీర్తి దెబ్బతింటుంది ఈ రెండు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఏమైనా ప్రణాళికలు వేశారు ఇక్కడికి ఏం మాట్లాడుతున్నామని కాదు ఇక్కడికి రాకముందు అనాలోచితంగా నువ్వు యుద్ధానికి రాలేదు కదా ఎంతో ఆలోచించవు చర్చించవు ఈ ఆలోచన చర్చలు దేనికోసం చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆతాయిలు దుర్మార్గులు వారు అక్రమంగా మీదైనటువంటి సంపదని అపగహించారు అధర్మపరాయణులు అధర్మపరాయణుల్ని శిక్షించవలసిన బాధ్యత కలిగిన క్షత్రిధర్మం నిది అది నువ్వు చేయవలసినది ఏ అక్కడ ఉన్నవాళ్ళు నీకంటే బుద్ధి తక్కువ వాళ్ళు అనుకున్నావా భీష్ముడేం తక్కువ ద్రోణుడేం తక్కువ వీళ్ళందరూ తెలిసిన మరి యుద్ధానికి ఎందుకు వచ్చారంటే అది క్షత్రియ ధర్మం గనుక వాళ్ళు వచ్చారు అదే నువ్వు నీ తండ్రి తాతాల నుంచి కూడా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ స్వధర్మము ధర్మము గురించి వచ్చేటప్పటికూ ధర్మం గురించి ఎందుకు పాలకుడు ఆ విధంగా ప్రవర్తించాలి వాడు వేదాంతి అయినప్పటికీ కూడా స్వధర్మాన్ని పరిత్యంచరాదు ఇప్పుడు యుద్ధం చేయడం కర్మలు చేయడం అనాత్మ విషయాలతోనే ముడిపడి ఉన్నది దేహాదులతోనే కానీ ఇది చేసి తీరాలి నువ్వు ఎందుకంటే ఆత్మనిష్ట కుదరాలి అంటే ఈ కర్మశరీరం లభించినందుకు దీనితో చేయవలసిన కర్మ చేయాలి అంతేకాని కర్మను విడిచిపెట్టరాదు ఇది కర్మశరీరం అప్పుడు ఏ కర్మ చేయాలి నీ ఇష్టం వచ్చింది ఎంచుకుని నువ్వు చేయడానికి లేదు నీకు శాస్త్రము విధించిన కర్మకున్నది ఆ శాస్త్రవిహిత కర్మ ఒకటి ఉన్నది ఈ శాస్త్రభిహిత కర్మ దేవపితృలు మొదలైన వాళ్ళకి సంబంధించినటువంటి వైదిక్ కర్మలు ఒకవైపు అదేవిధంగా లోక వ్యవహారంగా సంబంధించిన ధర్మ కర్మలు కూడా శాస్త్రం విధించింది కనుక పాలకుడు ఇక్కడ క్షత్రియుడు జాతి విశేషణంగా మాత్రమే కాకుండా పాలకుడైన వాడు ధర్మం ఇది తెలుసుకోవాల్సినది ఒక్కొక్కప్పుడు కాల పరిణామంలో ఆవర్ణం వాడికి ఆ లభించకపోవచ్చు వృత్తులు మారచ్చు కానీ శాస్త్ర విహిత కర్మ మాత్రం వర్ణాశ్రమాలను ఆధారం చేసుకుని ఉంటుంది వాటిని పాటిస్తూనే తాను ఏ బాధ్యతను వహించాడో ఆ బాధ్యత కూడా న్యాయం చేయాలి ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం అయితే పాలకుడైన ధర్మం తప్పితే అది లోకానికి ప్రమాదం కలిగిస్తుంది అంతేగాని ఏదో మామూలుగా ధర్మం పాటించని చెప్పడం కాదు ధర్మం తప్పితే ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయో స్థితికారకుడైన నారాయణుడికి తెలుసు కనుక అందుకు చెప్తున్నాడు ఆయన మనం అనుకుంటూ ఉంటాం వింత వింత రోగాలు రావడానికి ప్రకృతిలో ఉత్పాతాలు రావడానికి కారణమేమిటి అంటే ఏదో క్రిమి వచ్చిందండి లేదా మరేదో వైరస్ వచ్చిందండి ఇలాంటివి ఏవో మాట్లాడుతుంటాం పంచభూతాలు అక్కడేదో ఇన్ని అకాల వర్షాలు రావడానికి కారణం ఏమిటంటే అక్కడేదో మరో గుండం వచ్చిందండి మరో పిండం వచ్చిందని చెప్తుంటాం ఇక్కడ ఇవి ఒక కారణం వెళ్ళాం ఇంకా వెనక్కి కారణానికి వెళ్ళమంటున్నాడు ప్రకృతిలో వైపరీత్యాలు ఏర్పడడానికి కానీ ఈ హఠాత్ రోగాలు రావడానికి కానీ కారణం ఏమిటి అంటే అధర్మమే కారణం ఆ ధర్మంలో కూడా పాలకుల యొక్క ప్రజ్ఞాపరాధమే కారణం అన్నాడు ఇది తెలుసుకోండి ఇక్కడ బుద్ధి దాన్ని నివర్తించడానికి ధర్మబద్ధమని యుద్ధం చేయాలి ఇది సత్యం కానీ ప్రస్తుతం అనుకుంటున్న భౌతికమైన సైన్స్కి అందలేదని చెప్పి కొందరు అనుకుంటారేమో కానీ వైద్యశాస్త్రం భౌతిక సైన్స్ అని అందరు ఒప్పుకుంటారు కదా ఈ వైద్యశాస్త్రంలో మనకి యుగాల క్రితమే అద్భుతమైన వైద్య విజ్ఞానం ఉంది దాని పేరు ఆయుర్వేదం అందులో చరకుడు చెప్తూ ఉన్నాడు ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడికి చరకుడు ఏం చెప్తున్నాడంటే అధర్మం వ్యాపిస్తే ప్రకృతి ఎలా క్షోభిస్తుంది తద్వారా ఎలాంటి కృత్రిమ రోగాలు వస్తాయో చెప్పాడండి ఆయన అంటే ఔషధాలు చెప్పడం ప్రక్రియలు చెప్పడం రోగ చెప్పడం ఇవన్నీ చేసినటువంటి వైద్యశాస్త్రకర్త అయినటువంటి శాస్త్రవేత్త అసలు కారణం చెప్పాడు ఇలాంటి వైద్యులు భారతీయ సంస్కృతులు తప్ప ఇంకెక్కడ దొరకరు తెలుసుకోండి ఇక్కడ ఇప్పుడు రోగం వస్తే పైన పూత కాదు లోపలున్న దాన్ని తీయాలి ఆ లోపల అంటే కారణానికి కారణానికి వెతికి దానికి చికిత్స చేయడం జరగాలి ఎందుకంటే అధర్మపరాయణులైన పాలకులు ఉంటే ఎన్ని రకాల క్షోభలు వస్తాయో ఆ క్షోభలు నివారింపబడాలంటే అధర్మ శిక్షించాలి శిక్షించే బాధ్యత ఎవరికి ధర్మబద్ధమైన పాలకుడుకుంది కానీ యుద్ధం చేయడమే క్షత్రుడి కర్తవ్యం అనలేదు జాగ్రత్తగా వినాలి ధర్మ్యాత్ యుద్ధాత్ేయోన్యత్ క్షత్రియస్ అన విద్యతే ధర్మ యుద్ధము కంటే అన్నాడు ఇక్కడ అంటే క్షత్రియుడు ఎప్పుడు అప్రమత్తంగా చేయవలసిన పని ఏమిటి ఇక్కడ క్షత్రియుడు అంటే పాలకుడనే మాటకు పర్యాయ పదం ఇది తెలుసుకోవాలి ఎందుకంటే క్షతాత్త్రాయతి క్షత్రియ లోకానికి దెబ్బ బాధ కలగకుండా ఎవడు కాపాడుతాడో వాడు క్షత్రియుడు దీన్ని పాలకుడు కర్తవ్యం ఏమిటి తన చేత పాలింపబడేటటువంటి పాలకులకు కానీ దేశానికి కానీ దేశంలో ఉన్న ప్రకృతికి కానీ దెబ్బ చూసుకోవాలి వాడికి బాధ కలగకుండా చూసుకోవాలి అంటే ముందు జాగ్రత్తగానే బాధ కలగకుండా చేయాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బాధ కలిగితే ఆ బాధను తొలగించాలి ఇది వాడి యొక్క కర్తవ్యం అలాంటి బాధ కలిగించేదేది అధర్మం అధర్మాన్ని శిక్షించడానికి ధర్మ్యాత్ యుద్ధాత్ ఇక్కడ చరకుడు చెప్పిన మాట్లుకొని తెలుసుకోవాలి ఎందుకంటే దీనికి ఎంతవసరం అంతే తెలుసుకుంటున్నాం విషయాంతరాల్లోకి వెళుతున్నామని మాత్రం దయచేసి భావించవద్దు ఎందుకంటే నేటి తరానికి మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం అర్థం కావాలి అర్థమైతే చికిత్స అసలు తెలుస్తుందండి ఆ చికిత్సకి ఏం చేయాలో మన తరాలు విస్మరించినా తర్వాత తరాలు గుర్తిస్తాయేమో అని ఒక ఆశ వాయువాధీనాంచ యద్వైగుణ్యముత్పత్తితే తస్య మూలం అధర్మ గొప్ప మాట చెప్పాడు వాయువు మొదలైన వాటిలో కూడని మార్పు వచ్చింది అంటే దానికి మూలం అధర్మము మన పొల్యూషన్ ఎందుకు వచ్చిందంటే పెట్రోలు వగేర వగైర చెప్తాను దానికి మూలం కూడా అధర్మమే తన్మూలం వా అసత్కర్మ పూర్వకృతం అధర్మం అంటే మునుపుచేయబడిన అసత్కర్మ అసత్కర్మ తయోర్ యోనిహి ప్రజ్ఞాపరాధయేవా ఒక్కొక్క కారణం ఎలా చెప్తున్నాడు అధర్మం అంటే చేసిన అసత్కర్మ అసత్కర్మ ఎందుకు చేస్తాట అది ప్రజ్ఞాపరాధయేవా ప్రజ్ఞాపరాధము అని ఒక టెర్మ్ టెర్మ్ ఇక్కడ మనకి చరకుడు ప్రజ్ఞాపరాధం అంటే బుద్ధి చేసే తప్పు ఆ బుద్ధి ఏంటి పాలకుడిదే ప్రధానం అందుకే పాలకుల బుద్ధులు వికటించడమే ప్రకృతి వైపరీత్యాలకి కారణము ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి చాలా ఇక్కడ వికటించడం అంటే వాళ్ళకి అధికారం చేతిలో ఉంటుంది ఇచ్చారు ప్రజలు ఇచ్చారు వాళ్ళకి ప్రాప్తించిందో మొత్తానికి అధికారం చేతిలో ఉంది ధనం చేతులు ఉంది అధికారం ధనం చేతిలో ఉండగానే భోగం లోభం పెరిగి వాటి కోసమని చెయ్యడాని పనులు చేస్తూ ఉంటారు అంటే ఆ కాలంలో అనడానికి లేదు ఆ స్వరూపం ఇప్పుడు మనకు కనబడుతుంది అధికారం చేజిక్కించుకోగానే చేతిలో ఉన్న అక్రమధనం మరింత అక్రమధనాన్ని తెచ్చుకోవడం కోసం వినియోగిస్తూ చెయ్యిరాని పనులు చేస్తున్న ప్రజ్ఞాపరాధులు పుట్టలు పుట్టలుగా ఉన్న కాలంలో ఉన్న మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ తద్యథ వాళ్ళ పాలకులు ఎక్కడెక్కడ ఉంటారంటే దేశ నగర నిగమ జనపద ప్రధానా ధర్మముత్క్రమ్య అధర్మేణ ప్రజాం వర్ధయంతి వాళ్ళు దేశపాలకులు ఎప్పుడు మొత్తం కలుగుని దేశానికి ఒక నీతి పాలకుడు ఉండొచ్చుగాక కానీ ఎక్కడెక్కడ విభాగాలుగా ఉన్నటువంటి దేశ భాగాలు ఏవైతున్నాయో అక్కడ అక్రమ పనులు అవినీతి పరులు ఉంటే అది ప్రమాదకరమే ఇది తెలుసుకోవాలి అందుకే దేశ నగర నిగమ నిగమ అనేటువంటి మాటకి కొన్ని గ్రామాల సముదాయాన్ని నిగమము అంటారు ఇక్కడ అర్థమది దేశము నగరము నిగమము జనపదములు జనపదములు పల్లెలు వీటికి ఎవరు ప్రధానులుగా ఉంటారో ప్రధానులుగా అంటే నాయకులుగా ఉంటారో వారు ధర్మం ఉత్క్రమ్య ధర్మాన్ని దాటివేసి అధర్మేణ ప్రజా వర్తయంతి వాళ్ళు అధర్మ పరులకు మాత్రమే కాకుండా ప్రజలను అధర్మ పరులుగా చేస్తారు వాళ్ళని ఆశ్రయించుకున్న అధికారులు కూడా అధర్మపరాయణులు అవుతారు అందుకే ఒక్క అవినీతి పరుడు పాలకుడు కాగానే వెంటనే పొలోమని వాడు గుంపంతో బయలుదేరి అధికారులుగాను ఉపనాయకులుగాను తయారయ్యి దేశాలని రాష్ట్రాన్ని పీల్చుకు తినడం చెయ్యకూడని అక్రమాలు చేయడం ఇది అక్రమం అని ఎత్తి చూపిస్తే వాడిని అక్రమంగా కేసులు ఇరికించిరికించడం బాధ పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు గురించి రాసాడో చారకుడు అనిపిస్తుంది రెండున్నర వేల సంవత్సరాల క్రితం చారకుడు రాసిన మాట ఎలా కనబడుతుందో ఆలోచించండి దీన్ని బట్టి భగవద్గీత ఏదో వృద్ధులు పలవించేటటువంటి పాటలు కావు జనాల్ని మేల్కొల్పేటటువంటి శ్రీకృష్ణ పాంచజన్య శంఖారావు అని కృష్ణుడి మాట వెనక ఒక పరంపరాగతమైన శాస్త్రబలం ఉంది అది చెప్పడం ఇక్కడ కృష్ణుడు చెప్పండి కృష్ణుడితో ప్రారంభమైందా వేదముల నుంచి విస్తరించి సనాతన ధర్మం యొక్క స్వరూపం ఎందుకంటే ఇతరుల వల్ల మనకి అడ్మినిస్ట్రేషను ఎకనామిక్స్ తెలిసేయని భ్రాంతిలో ఉన్నటువంటి నేటి భారత యువత తెలుసుకోవాలి ఇతర దేశాల నాగరికతల కన్ను వెచ్చకముందే ఒక అద్భుతమైన సుపరిపాలన వ్యవస్థని రాజనీతి శాస్త్రాన్ని ఏర్పరిచిన దేశం దేశం తెలుసుకోండి అందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది పాలకుల గురించి ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఒక పాలకుడుగా నీ ధర్మం మీద చెప్తున్నాడు గనక పాలకుల్లో ధర్మం వికటిస్తే ఎలాంటి విపరీత ఫలితాలు కలుగుతాయో తెలిసినవాడు గనక ఆ ధర్మాన్ని నిలబెట్టడానికై ఇక్కడ భగవానుడు మాట్లాడుతున్నాడు అందుకే మన పురాణాలన్నీ మీరు వెతకండి అయితే ఋషుల కథలు లేదా రాజుల కథలు ఇది పట్టుకుని చాలామంది అంటూ ఉంటారు ఏంటండి రాజులు ఋషులైనా సామాన్య జన్ల గురించి చెప్పరా అని సామాన్య కథలు లేవా అవి ఉన్నాయి కానీ ఋషులు రాజులు అందుకే మన పురాణాలు వేదాలు వెతికితే ముగ్గురు కథలు కనబడతాయన్నాడు ఒక ఆయన గాడ్స్ సేజస్ అండ్ కింగ్స్ దేవతలు ఋషులు పాలకులు ఏంటంటే వీళ్ళ గురించే చెప్పారంటే ఋషులు మేధాశక్తి పాలకులు పాలనాశక్తి కానీ మేధాశక్తిని పాలనలో ద్వారా ప్రపంచంలో వర్తింపజేసేవాడు పాలకుడు ఇక్కడ కానీ వీళ్ళిద్దరు గురించి ఎందుకు చెప్పారంటే వీళ్ళిద్దరు బాగుంటే మిగిలిన వాడు బాగుంటారు ఇక్కడ వీళ్ళ చేతే ప్రభావితం అవుతుంటుంది కనుక ప్రధానంగా వాళ్ళని చెప్పారు అందుకు చెప్పారు ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ చరిత్ర చూసినప్పటికి కూడా కింగ్స్ కథలే ఒక భారతదేశంలోనే ఋషుల కథలు కూడా కనబడితే తెలుసుకోండి ఇక్కడ కానీ పాలకులను శాసించే ఋషిశక్తి జ్ఞానశక్తి ఉంటుంది వాళ్ళు నిలదీస్తారు పాలకుణ్ణి వేనరాజు తప్పుదారి పట్టితే వాడిని పూర్తి చేసినటువంటి ఋషులు కథ మర్చిపోవద్ది ఇక్కడ పాలకులను కూడా నిలదీసే శక్తి ఋషులకి జ్ఞానులకు అది తెలుసుకోవాల్సింది ఆ ఋషులు ఏర్పరిచిన ధర్మాన్నే ప్రజాక్షేమం కోసం పాలకుడు వ్యవహరింపజేస్తాడు అందుకే పాలకుడు ధర్మం తప్పితే ఇలా జరుగుతుందిట తద ఆశ్రితోపాశ్రితా పౌర జనపదా వ్యవహారోపజీవినిశ్చాత అధర్మం అభివర్ధయంతి పాలకుడు అధర్మ పరుడైతే వాడిని ఆశ్రయించుకున్న వాళ్ళు ఆశ్రయించుకున్న వాళ్ళని ఆశ్రయించుకున్న వాళ్ళు కూడా అధర్మాన్ని వర్ధిల్ల చేస్తారు అవునా లేదా పాలకుడి దగ్గర తప్పకుండా వాడు బృందం బృందం అంతా అవినీతి పాలకులుగానే ఉంటారు ఎలాగో ఇప్పటి కథలు రాస్తాడేమో అనిపిస్తుంటుంది మనకి అలా చెప్పాడండి ఇక్కడ తతస్సహ అధర్మ ప్రసవం ధర్మం అంతర్ధత్తే ఆ అధర్మం ఏం చేస్తుందంటే వెంటనే ప్రసభం వెంటనే ధర్మాన్ని దెబ్బతీస్తుంది ధర్మం దెబ్బతీయగానేమవుతుందంటే ఎప్పుడు కూడా ప్రకృతిని దేశాన్ని రక్షించే దేవతలు ఉంటారండి మనం నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఉంటారు ఎప్పుడైతే అధర్మం వ్యాపించిందో వాళ్ళ దేశాలని దేవతలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇక్కడ దేవతలు విడిచిపెట్టి వెళితేనే విపరీతాలు జరుగుతాయి ఎంత చక్కగా చెప్తున్నాడు తతస్తే అంతర్హిత ధర్మాన దేవతాదిరపి త్యజ్యంతే వాళ్ళు ఎప్పుడైతే ధర్మాన్ని ఈ విధంగా దెబ్బతీశారో దేవతలు కూడా విడిచిపెడతారు తాం తథా అంతర్హిత ధర్మానాం అధర్మప్రధానాం అపక్రాంత దేవతానా ఋతవో వ్యాపద్యంతే ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళు అధర్మ వారు దేవతల అనుగ్రహానికి దూరమైన వాళ్ళు దీన్ని బట్టి ధర్మంలో ఉన్నవాళ్లకే దేవతల అనుగ్రహం లభిస్తుంది అనే మాట గట్టిగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ అందుకే అధర్మపరాయణుడై రాజలాంఛనాలతో దేవాలయంలోకి ప్రవేశించి నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నా అని ప్రజల్ని బుకాయించినా దేవతలు మాత్రమని శిక్షించి తీరతారు అనే మాట దీనివల్ల తెలుసుకోవచ్చు అపక్రాంత దేవతనా ఎన్ను గుళ్ళు పెట్టండి పూజలు చేయండి పునస్కారాలు చేయండి వాళ్ళు కూడా అధర్మపరాయణులైన పాలకులకు భజనలు చేస్తున్నంతసేపు ఆ దేవతలు అక్కడ ఉండరు ఆ పూజలు వ్యర్థమే ఈ మాట చక్కగా చెప్తున్నాడు అపక్రాంత దేవతానాం ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో ఋతవో వ్యాపద్యంతే ఋతువులు తారుమారవుతాయి చలికాలం వేడిగా ఉండడం కోడిని కాలంలో వర్షాలు పడడం తద్వారా వికృతమైనటువంటి రోగాలు రావడం ఇత్యాదులను జరుగుతాయి తేన నా అపా నా ఆపహ యథాకాలం దేవ వర్షతి నా వర్షతి ద్వికృత ఎప్పుడైతే దేవతలు విడిచిపెట్టారో అసలు వర్షాలు పడకుండా ఉంటాయి లేదా తీవ్రంగా పడతాయి వికృత వర్షాలు కూడా పడతాయి వాతా సమ్యగివాంతి గాలులు సరిగ్గా వేచవు క్షితిర్ వ్యాపద్యతే నేల దెబ్బతింటుంది అంటే సారం పోవడం ఇత్యాదులన్నీ జరుగుతాయి సలిలాన్యుపశిష్యంతి క్రమంగా నీటి కరవలు కూడా ఏర్పడతాయి ఓషధయ స్వభావం పరిహాయ అపజ్యంతే వికృతి ఓషధులు ఏవైతే ఉన్నాయో ఔషధులు అన్న రూపంలోనూ ఔషధాల రూపంలోనూ కూడా మనం గ్రహిస్తాం ఆ ఓషధులు కూడా క్రమంగా వాటి స్వభావాన్ని కోల్పోయి వికృతాన్ని పొందుతాయి తత ఉద్ధ్వసంతే జనపదాహ స్పర్శా దోషాత్ ఈ గాలి ఎప్పుడైతే పాడయో వాటి స్పర్శలోని దోషం వల్ల ఆహార దోషం ఏర్పడి తర్వాత జనపదాలు నశించిపోతాయి ఇది చెప్తున్నారంటే ప్రజాక్షయం ప్రజలకి ప్రమాదాలు గుట్టలు గుట్టలుగా పుట్టలు పుట్టలుగా అంతుపట్టని రోగాలతో పోవడానికి గాలిలోంచి నీటిలోంచి క్రిములు వ్యాపించడానికి కారణం ఏమిటి మూలాన్ని చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించనివ్వదు భౌతిక సంస్కృతి ఆలోచింపజేయాలి భారతీయ సంస్కృతి తెలుసుకోండి ఇక్కడ ఈ విషయాన్ని బోధించాలి తథా శస్త్రప్రభవశ్చాపి జనపదోధ్వంసస్ అధర్మయ హ హేతుర్భవతి ఏ అతిప్రవృద్ధలోభదోష మోహమనా దుర్బలాన్నవమత్య ఆత్మస్వజన పరోపఘాతాయ శస్త్రేణ పరస్పర అవిక్రామంతి బలహీ బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారు అనేటువంటి మాట ఉంది బలవంతులు దుర్బలజాతిని పీడించారు రాశారు ఒక ఆ మాట ఎప్పుడో చరకుడు భారతీయు ఋషి చెప్పాడు తెలుసుకోండి ఇక్కడ ఈ విధంగా వాళ్ళు అధర్మపరాయణులు బర బలవంతులు ఇలా చేస్తారు సుమా అని ఆనాడే చెప్తున్నారు కనుక అధర్మాన్ని అణచాలి ఇప్పుడు అలాంటి అధర్మపరాయణులు అయినటువంటి అధర్మాన్ని వృద్ధి చేసినటువంటి అతి లోభ దోష మోహ మనాహ ఈ మాట తెలుసుకోవాలి ఎందుకు అధర్మం చేస్తున్నాడు అతి ప్రవృద్ధ మితిమీరినటువంటి లోభ మోహ దోషాల పాలకులు అధర్మం చేస్తున్నారు అలాంటి పాలకులే దుర్యోధనాదులు కనుక వాళ్ళని శిక్షించి ధర్మ ప్రతిష్టాప చేయవలసినటువంటి సత్పాలకులు మీరు అందుకే మీ పట్ల నేను నిలబడ్డాను ఎందుకంటే చేతనై కూడా మాయా ద్యూతమని తెలిసినప్పటికీ కూడా మాయాజ్యూతం కనుక మేము పందాన్ని గౌరవించము అనకుండా అది మాయాజ్యూతమైనప్పటికీ పందెల్లో ఉన్న పద్ధతి చేతని అక్కడికక్కడే మొత్తం నూరు మంది నీనాశనం చేయగలిగిన సత్తా కలిగినటువంటి భీమార్జము ఉన్నప్పటికీ కూడా మాయాజ్యూతం తెలిసినప్పటికీ కూడా ధర్మాన్ని గౌరవించి వనవాసం చేసుకొచ్చి చెప్పిన ప్రకారంగా పన్నెండేళ్ళ వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చక్కగా పూర్తి చేసుకుని వచ్చి మీ పందెం ప్రకారంగా మేము పూర్తి చేసాం మాకు ఇవ్వలసిన భాగం మాకివ్వండి అని ధర్మబద్ధంగా అడిగితే సూదిమనమోపినంత భూమినేనా ఇవ్వను అన్నదానికి కారణం ఏమిటి అతి ప్రవృద్ధ లోభమోహములు ఇది కారణం పైగా వీళ్ళు ఆతాయులు అది మర్చిపోకు నువ్వు ఆతతాయులు ఆతతాయలను వధించాలి ఆతతాయులంటే ఏంటో మొదటి రోజు చెప్పుకున్నాం అప్పటిదిప్పటిదాకా గుర్తుంటుందండి అనేవాళ్ళు ఒక్కసారి అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ ధనాపహ క్షేత్రధారాపహర్తాత షడైతే ఆతతాయుద ఇవాళ ఇక్కడ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే భారత కథ మర్చిపోరాదు భగవద్గీత చెప్పేటప్పుడు దాని పూర్వాపరాల్లో భారతం ఉంది కానీ భగవద్గీత బాగా అర్థం కావాలంటే భారతం మొత్తం అర్థం కావాలి భారతంలో భాగం ఇది ఇప్పుడు భారతం మొత్తం చెప్తామా స్మరిస్తామంతే ఇక్కడ అగ్నితో తగలబెట్టేవాడు అంటే నిప్పు పెట్టేవాడు విషమిచ్చేవాడు ఆయుధాలు పట్టుకుని చంపడానికి వచ్చేవాడు ధనాన్ని అపహరించేవాడు మన యొక్క క్షేత్రాన్ని అపహరించేవాడు భార్యని అపహరించేవాడు బాధించేవాడు ఇప్పుడు ఇందులో ఈ ఆరు చేసిన వాడిని ఆతాయి అంటారు ఈ దుర్యోధనదులు ఆరు చేశారు లాక్షాగృహాన్ని తగలబెట్టారు చిన్నప్పుడే నీకు విషమిచ్చి భీముడికి నదులు పడేశారు ఇంకా శస్త్రపాణులు చేస్తున్న పని ఉత్తర గోగ్రహణ కాలంలో కూడా పనిచేశారు నీ ధనాన్ని క్షేత్రాన్ని అపహరించారు కులస్త్రీని నిండు సభలో అవమానించారు కృష్ణుడు కాలస్వరూపుడు క్షమించడు కాలం క్షమించదు తెలుసుకోండి ఇక్కడ జైసాకో తైసా చేసిన వాడికి చేయాల్సిందే శిక్షణ భువించి ఏటప్పుడు ఏడవచ్చుగాక కానీ చేసిన కర్మ విత్తనం ఫలమివ్వద్దు అని కర్మఫలప్రదాత ఆ ఫలమివ్వడానికి నిలబడ్డాడు నారాయణుడు హంశభూతుడు నరుడు సిద్ధమయ్యాడు అందుకు పుట్టిన నరుడు అది చెయ్యనంటే ఎలాగా అనుకు తన అవతార కార్యానికై నారాయణుడు ప్రేరేపణ చేస్తున్నాడు ఇక్కడ ఈ ప్రేరేపణ చేయడం ధర్మబద్ధమైన విషయం ఈ విషయం అంతకుముందు ఉద్యోగపర్వంలో కూడా జరిగింది ఇవాళ ఆయన ఈ శోకమోహాల వల్ల కర్తవ్యాన్ని మర్చిపోయాడు అది పెద్ద బాధ ఆత్మజ్ఞానం మర్చిపోవడం పక్కన పెట్టండి కర్తవ్యాన్ని మర్చిపోయాడు ధర్మాన్ని మర్చిపోయాడు ధర్మం కూడా శోకమోహాల వల్ల మర్చిపోతాం పైగా సమర్థించుకుంటాం మన ఇదివరకు చెందిన శాస్త్రాల వల్ల అది ప్రమాదం ఆ పనే చేశాడు అర్జునుడు దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు నాయన హతోవా ప్రాప్శసి స్వర్గం జిత్వా భోజ్యసే మహిం అందుకే సరిగ్గా మహాభారతంలో ఉద్యోగ పర్వంలో కూడా వృత్తాంతం కనబడుతుంది కృష్ణ పరమాత్మ రాయభారం చేశాడు ఆయన ఈ రాయభారం సఫలం కాదని తెలిసే వచ్చాడు ఆయన అవతార ప్రయోజనం కోసమే వచ్చి వెళ్ళేటప్పుడు కుంతీదేవిని కలిశాడు ఏం చెప్పమంటావు మీ పిల్లలకి అప్పుడు కుంతీదేవి ఒక మాట చెప్తుంది యుద్ధస్వ రాజధర్మేణ మా నిమజ్జీహి పితామహాన్ మా గమక్షీణ పుణ్యస్థం సానుజ పాపికాంగతిం ఈ శ్లోకం ఎందుకు చెప్పుకున్నామంటే కృష్ణ పరమాత్మ సధర్మ విచావైక్ష్య చెప్పిన శ్లోకం సరిగ్గా సరిపోయే శ్లోకం గనక ఇది బోధించడం జరుగుతుంది నువ్వు రాజధర్మానుసారం యుద్ధస్వ రాజధర్మేణ రాజధర్మానుసారం యుద్ధం చేయి దానివల్ల ఏం జరుగుతుందంటే సద్గతులు వస్తాయి లేకపోతే నీ తాత ముత్తాతలు అధోగతి పాలు అవుతారు నువ్వు ధర్మం తప్పితే అందుకే మనం స్వధర్మాన్ని తప్పితే మన పూర్వీకులు అధోగతి పాలవుతారు అందుకే మా నిమజ్జీహి పితామహాన్ పూర్వీకులను అధోగతి పాలు చేయకు మా గమహ క్షీణపుణ్యస్థం నువ్వు నీ పుణ్యాలను నశింపజేసుకోకు అంటే ఇదివరకు చేసుకున్న పుణ్యాలు ఉంటే తాను స్వధర్మ పాలన చేయకపోవడం వల్ల అవి కూడా పోతాయి అది అంటే మా అగమ క్షీణపుణ్యస్థం అంతేకాదు నువ్వు కానీ స్వధర్మం చేయకపోతే సానుజహ పాపికాంగతి నీ అన్నదమ్ములతో సహా నువ్వు పాపగతులకు పోతావసుమా అంటూ కథ చెప్తున్నాను నువ్వు వెళ్ళి కృష్ణ మా ధర్మరాజుకు చెప్పన్నదండి ఇక్కడ ఒకప్పుడు విధులా అనే వేరే క్షత్రీయనారు ఉండేది ఆమె కొడుకు పేరు సంజయుడు ఈ సంజయుడు కాదండి ఒకే పేరున్న వాళ్ళు ఉండకు వేరే ఉంటారు కదా ఆ సంజయుడుని కొడుకున్నాడు ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో అవతల వాళ్ళ పరాక్రమం తట్టుకోలేక పారిపోయి వచ్చింట్లో నిద్రపోతున్నట్ట అప్పుడు ఆ తల్లి నిద్రలేపి ఒక నాలుగు శ్లోకాలు చెప్పిందండి ఈ నాలుగు శ్లోకాలు నిద్రిస్తున్న హిందూ జాతికి పనికొచ్చే అద్భుతమైన శ్లోకాలు ఇక్కడ త్వమేవం ప్రేతమచ్చేసే కస్మాత్ యథ ఇదేమిటయ్య నువ్వు అక్కడ కాపురుష అని సంబోధిస్తుంది ఉత్తిష్ట హే కాపురుష మా స్వాప్సీహి శత్రునిజ్జిత ఓ కాపురుష కాపురుష అంటే పిరికివాడా పనికి మాలనివాడా పిడుగుపడ్డ నిర్జీవుళ్లాగా అలా పడుకున్నామేమిటి ఇక నిర్జీవుడంటే శవం ప్రేతవచ్చేషే కస్మాత్ వజ్రహతో యథ పిడుగుపడ్డ నిర్జీవుళ్లా పడుకున్నామేంటి లే శత్రుడితే దోడింపు కూడా పడుకుంటావా మాస్తం గమస్తం కృపణో విశ్రూయస్వ స్వకర్మణ తల్లి పిల్లాడిని లేపుతుంది అది వీరనారీ లక్షణం అంతేగాని దెబ్బలు తింటే తిన్నావు కానీ ఆగించుకొచ్చి పడుకో అనడం కాదు ఇక్కడ చస్తే చావు కానీ యుద్ధం చెయ్యి అని చెప్తోంది ఆ తల్లి ఇది చాలా ప్రధానమైన లక్షణం ఎందుకంటే మాస్తగమస్వం కృపణో విశ్రూయస్వస్వ కర్మణ నువ్వు దీనుని చావు చావకూడదు అంటే చేతకాని వాళ్ళ చావకూడదు క్షత్రుడైనని వాడు నీ కర్తవ్యాన్ని నిర్వహించి నీ పేరును చాటుకో అంతేగాని ఒక మధ్యముళ్లాగో అధముళ్లాగో ఉండకు ఉత్తముళ్లాగే ఉండు ప్రతివాడు తెలుసుకోవాలి అంతేగాని నేనేదో మధ్యస్థంగా ఉంటానని కానీ అధముళ్లా ఉంటాను కాదు ఉత్తముళ్లా ఉండాలి మా మధ్య మా ఝగన్యత్వం మాధోర్జిత అలా తమ్క ముహూర్తమ ఇవా న్యూ మాయస్వ ఇక్కడ తిందుక కర్ర అని ఒకటి ఉంటుంది దానికి మంట పెడితే క్షణంలో మండిపోతుంది నువ్వు తిందుకు కర్రలాగా మండాలే తప్ప ఊక మంటలా అలాగ బతక్క సుమా ఇక్కడ ఊక ఉంటుంది ధాన్యపు పొట్టు అది అలా మండుతూ ఉండిది ఏం బతుకు చెప్పు ఆ తిందుక పుల్లలాగా అలా ఉజ్వలంగా ప్రకాశించు అంటే నిప్పు పుట్టించిన తిందుకపు కర్రలాగా క్షణమైనా చాలు భగ్గుమను అంతేగాని బతకాలనే కోరిత ఓక నిప్పులాగా అలా పొగ రాజుతూ ఉండకు సుమా అది చెప్పడం ఇక్కడ పైగా పొగ పట్టుకుంటూ రాజులే కంటే మండడం మంచిదే కదా అందుకే బాగా తెలుసుకో క్షత్రియుడి ఇంటే ఎప్పుడు కూడా మెత్తనిశ్వరాలు వినబడకూడదు అన్నాడు ఇక్కడ మెత్తనిశ్వరాలు అంటే నాకు చేత కాదు నేను యుద్ధం చేయను ఇవి కాదు వీరస్వరాలే వినబడాలి అని చెప్తున్నది ఆ మాటే ఇప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ నుంచి లభిస్తున్నది అంటే భారతం ఎక్కడికెళ్ళినా ఏం చెప్తుందో ఆ ధర్మాన్ని ఒక చోట రాసిపోసి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ అక్కడ ధర్మరాజుతో చెప్పు అనే మాట ఇక్కడ అర్జునుడితో చెప్తున్నాడండి ఆయన ఇక్కడ అంటే స్వధర్మం ఇది తెలుసుకోవాల్సిన అంశం అందుకే మనం ఏం చేస్తా అన్నీ నశించిపోయేదిగా అందుకే ధర్మాలు పోతే పోనీ అని కాదు కొంతమంది ఎక్కడ వేదాంతం మాటలు చెప్తారు అంటే మన ధర్మానికి దెబ్బ తగులుతున్న సమూహక్షేమానికి దెబ్బ తగులుతున్న వేదాంతం మాటలు చెప్తారండి వాడింటికి వాడి డబ్బుకి ప్రమాదం ఏర్పడితే మాత్రం బోర్మను గుండు కొట్టుకుంటాడు అంతే కదా పోతే పోనీ అప్పుడు అనడు అయ్యో ధర్మానికి దెబ్బ తగులుతుంటే నీ ఆలయాలకు ధ్వంసం చేస్తున్నారు నీ యొక్క ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నారు మార్పిళ్లు చేస్తున్నారు అంటే చీమ కుట్టినట్టు కూడా మనకు అనిపించదు అందుకే వీళ్ళనే మార్చి వచ్చిన వాళ్ళు ముందుకు చూడండి ఇక్కడ అలాంటి వాళ్ళు కృష్ణుడు చేసిన హెచ్చరికంటే ఏంటంటే నీ ధర్మాన్ని రక్షించడంలో చచ్చిపోయిన పర్వాలేదుగా నేను ధర్మాన్ని రక్షించడానికి ముందుకెళ్ళి చెప్తున్నాడు ఇది ప్రబోధం తెలుసుకోండి ఇక్కడ ఇది ప్రధానమైనది యదుచ్ఛయా చోపన్నం స్వర్గద్వారం అపవృతం సుఖినక్షత్రియా పార్థాలభంతే యుద్ధమిదృశం అథంచమం ధర్మ్యం సంగ్రామం నకిరిష్యసి తధర్మం కీర్తించా హిత్వా పాపమాప్స్యసిసి పాపం వస్తుంది నరకానికి పోతాం అయితే నరకాలు స్వర్గాలు ఎవడ చూడొచ్చాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చూడండి మోక్షం అనేది స్వర్గ నరకాల కంటే గొప్పది ముందు మోక్ష విషయమైన పరమార్థ జ్ఞానం చెప్పాడు ఇప్పుడు ఇహలోక పరలోకాలు రెండు చెప్పాడు మూడు చెప్తున్నాయంటే భౌతికంగా చూసినా నీకు కీర్తి దెబ్బతింటుంది సుమా అంటే అనార్య జుష్టం అనేది తత్వ దృష్టి అస్వర్గ్యం అనేది ధార్మిక దృష్టి అకీర్తికరం అనేటువంటిది భౌతిక దృష్టి ఆ మూడు మాటలే మొత్తం సంఖ్యయోగం అంతా విస్తరిలే అని చెప్పుకున్నాం కదా అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతే తేవ్యయాం సంభావిత్య చాకీర్తి మరణాదతిరిచ్యతే ఇవాళ నువ్వు యుద్ధం అని వెనక్కి వెళ్ళిపోయావనుకో ఆహా అర్జునుడు దయాస్వరూపుడు శాంతి కాముకుడు అని అవ్వడు అనుడు చేతకాని చవటా అంటారు తెలుసుకో ఇక్కడ వెళ్ళిపోవడం వచ్చేది పైగా నువ్వు సామాన్యమైన కీర్తి అనేది ఎటువంటి కీర్తిమంతుడివి విజయుడు గాంధీవం ధరించి నిలబడితే అపజయమనేది లేదు అది తెలుస్తూనే ఉన్నది ఎన్ని మార్లు కాండవన దహ దహన సమయంలోని దేవతలకు సహాయపడ్డ కాలంలోని ఉత్తర కాలంలో ఒకటేమిటి నీ పరాక్రమం దివ్యము అనేది రుజువయ్యింది అనేక సమయాల్లో రుజువయ్యింది అలాంటి కీర్తి అలాంటి నువ్వు కీర్తి గురించి ఆలోచించుకోకుండా ఎందుకంటే మానవుడైన వాడికి కీర్తి రక్షణం కూడా ఒక బాధ్యత తెలుసుకోండి కీర్తి అంటే మంచి పేరు మంచి పేరును కాపాడుకోవాలి ఆ ప్రయత్నంలో నువ్వు ధర్మంలో ఉంటావు అందుకోసం ఇక్కడ అంటే కీర్తి కూడా ధర్మం యొక్క స్వరూపం ధర్మంతో వచ్చిన మంచి పేరుని కీర్తి అంటారు ఇది బాగా తెలుసుకోవాలి ధర్మం వల్ల వచ్చిన మంచి పేరుని కీర్తి పాపులారిటీ కాదు ధర్మం వల్ల వచ్చే మంచి పేరు దాన్ని కీర్తి అంటారు అది నువ్వు సంపాదించుకున్నావు దాన్ని పోగొట్టుకుంటావు జాగ్రత్త ఎందుకంటే భయాద్రణాదుపరథం మంస్యంతే త్వం మహారథా ఏషాంచత్వం బహుమతో భూత్వా యాశ లాఘవం అక్కడ ఉన్నవాళ్ళు మహారథులు అతిరథులు అలాంటి వాళ్ళందరూ ఉన్నారు నువ్వు వాళ్ళ యుద్ధ విముఖుడివైపోతే వాళ్ళ దృష్టిలో చులకనైపోతావు జాగ్రత్త వాళ్ళందరూ నిన్నేమంటారంటే పిరికివాడివే యుద్ధం నుండి పారిపోయావు అనుకుంటారు అంతే కదా శాంతి కాముక కరుణాళుహు అని బిరుదులిచ్చి సన్మానాలు చేరు తెలుసుకో అవాచ్యవాదా బహున్ అధిష్యంతి తవాహిత అంతే కదా నీ శత్రువులు ఏం చేస్తారంటే కూడని మాటలన్నీ నేను అంటారు ఇక్కడ అంతకంటే విచారకరమైన విషయం ఏమిటంది చెప్పు ఎందుకంటే అపకీర్తి కంటే మరణం మరొకటి ఇది తెలుసుకో ఇక్కడ నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నిం అంతకంటే దుఃఖం మరొకటి అపకీర్తి కోల్ కలగడం కంటే అంటే కీర్తిని పోగొట్టుకోవడం కంటే దుఃఖతరమైన విషయం లేదు అందుకు ఒక్కడ యుద్ధం చేయి యుద్ధంలో చచ్చావా నీకు చస్తానేమో భయం లేదు తెలుసుకో నా వాళ్లు చచ్చిపోతారేమో భయం నా అండర్లైన్ చేసుకోవాలి ఆ నావాళ్ళు అనేదని తీసిపారేసాడు నావాళ్ళు అనేది అనాత్మ విషయం అది ఎలాగో ఉండదు అనాత్మవిషేకమైనటువంటి నావాళ్ళు దేహముల వల్ల నువ్వు మోహానికి లోను కాకూడదు అక్కడ ధర్మాన్ని అప్లై చేయదు తెలుసుకోవాలి ఇక్కడ మోహంతో లోకంలో ప్రవర్తించకూడదు ధర్మంతో ప్రవర్తించాలి ఇది తెలుసుకోండి మోహంతో ప్రవర్తించడం వల్లే సంబంధాలన్నీ వస్తుంటాయి ధర్మంతో ప్రవర్తించడం వల్ల ధర్మబద్ధమైన సంబంధాలు ఏర్పడితే తెలుసుకోండి అది పతనం కానివ్వదు ఇది తెలుసుకోవాలి అందుకు మోహంతో సంబంధాలు ధర్మంతో సంబంధాలను హ్యూమన్ రిలేషన్స్ అని రెండు విధాలుగా విభాగం చేయాలి ఇక్కడ మోహంతో ఉన్న సంబంధాలే అక్రమాలు అధర్మాలు ధర్మబద్ధమైన సంబంధాలు మహాత్ములు ఆమోదిస్తారు అది సత్కీర్తినిస్తుంది ఇది తెలుసుకోవాల్సింది కనుక నా మోహంతో అధర్మ పరులు నువ్వు వెనకేసుకొస్తే తద్వారా లోకానికి అపకీర్త కలుగుతుంది లోకానికి ప్రమాదం ఏర్పడుతుంది అందుకు హతోవా ప్రాప్స్సి స్వర్గం జిత్వా భోక్ష సేమహీం ఏ మనిషి రెండుసార్లు చావడు ఒక్కసారి గుర్తుపెట్టుకో అందుకే చస్తే స్వర్గం దొరుకుతుంది బ్రతికితే రాజ్యం దొరుకుతుంది భోక్షసేమహిం ఇది పక్కా లౌకికంగా మాట్లాడండి లౌకికంగా మాట్లాడాడు ఇక్కడ పూర్తి లౌకికంగా ధర్మంతో లోకన్యాయాన్ని కలిపాడు లౌకికంగా ఆలోచించిన అంతే ధర్మం లోకన్యాయం కలిపాడు చస్తే స్వర్గం బ్రతికితే రాజ్యం తస్మాదుత్తిష్ట కౌంతేయా అందుకులే యుద్ధాయ కృత యుద్ధం చేయడానికి నిశ్చయం చేసుకో అయితే నువ్వు అన్నావే శాంతి శాంతి కావాలంటే నీ సత్కర్మని సమబుద్ధితో చెయ్యు స్వధర్మాన్ని సమబుద్ధితో చెయ్యడమే శాంతికి హేతువు తెలుసుకో సమం అంటే ఇక్కడ నుండి సమ సమశబ్దం ఎన్ని మాల పలికిస్తాడో ఇక్కడ స్వామివారు సుఖదుఖే సమే కృత్వా లాభ లాభౌ జయా జయో చూడండి ధర్మంతో చెప్తున్న మాట క్రమంగా వేదాంతంలోకి ఎలా వెళ్ళిపోతుందో ద్వంద్వాలకు దృష్టి ఉండాలి ద్వంద్వాతీత అనే మాట లోక వ్యవహారంలోనే అవసరం నువ్వేదైనా పని చేసేవనుకో దాన్ని బేరీజు వేస్తావు ఇది లాభమా నష్టమా అది కాదు ఈ పని నువ్వు చెయ్యాలి అది మర్చిపోకు నువ్వు చేయాల్సిన పని చేయాలి లాభ నష్టాలు బేరీజు వేయడం ద్వంద్వాల గురించి ఆలోచించడం ఆ పని చేయడానికి కావలసిన సమర్థత ఆ పనిని పరిపూర్ణంగా చెయ్యగలిగినటువంటి తెలివి మాత్రమే అప్లై చేయి జాగ్రత్తగా అంటే ఏం చేసినా నాకే ప్రయోజనం ఆశించిన కనుక ఏదోలా చేసేస్తానని కాకుండా పని చేయడానికి కావలసినటువంటి స్కిల్ చూపించాలి పనిని పరిపూర్ణంగా చెయ్యాలనే దృష్టి ఉండాలి అంతేగాని దానివల్ల సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా లాభం నష్టం వస్తుందా జయమొస్తుందా అజయం వస్తుందా అజయము అంటే అపజయం వస్తుందా ఆలోచించుకు సుఖదు సమీకృత్వా లాభ లాభౌ జయా జయ తో యుద్ధాయ యుద్ధస్వా నైవం పాపమవాప్స్ మళ్ళీ మరొక ఇందక ఏమన్నాడు పాపానికి పోతా జాగ్రత్త అన్నాడు యుద్ధం చెయ్యకపోతే ఇప్పుడు నువ్వు సుఖదుల్లోనూ లాభ నష్టాల్లోనూ జయాపజయాల్లోనూ సమబుద్ధి కలిగి యుద్ధం చెయ్యి దీనివల్ల నీకు పాపము కలగచ్చు మా పాపమే వాసరయ్యే దస్మాత్ ఇందాక మొన్న చెప్పాడు రెండు రెండు మార్లు అంటాడు పాప విషయం అహోబత మహత్పాపం కర్తం వ్యవసితాభయమంటాడు ఇంకో చోట పాపమే వాసరయ్యే అంటాడు ఆయన రెండు మార్లు అన్నాడు కానీ రెండు మార్లు అప్పజెప్పాడు ఇక్కడ ఎలా అప్పచెప్పాడు నువ్వు యుద్ధం చేయకపోతే పాపం వస్తుందన్నాడు నువ్వు యుద్ధం చేస్తే నీకు ఏ పాపము రాదన్నాడు ఇప్పుడు రెండు చెప్పదలుచుకునేది అంత చక్కగా చెప్పాడు ఇప్పుడు చెప్పే వరకు జరిగిన దాన్ని ఏమనాలి అంటే స్వధర్మనిష్ట లౌకిక న్యాయం రెండు చెప్పాడు ఇక్కడ స్వధర్మనిష్ట లౌకిక న్యాయం అంతకు ముందు చెప్పినది ఆత్మానాత్మ విచారణ తత్వదృష్టి అసలు జీవుడు ముక్తికి హేతువేది తత్వదృష్టి తత్వదృష్టి ముక్తికి హేతువు అందుకు ముందు దాన్ని చెప్పాడు ఎందుకంటే జీవుడి జన్మ యొక్క లక్ష్యం పరమార్థ ప్రాప్తే మోక్షమే కనుకనే ముందు మోక్షానికి కలిసిన పరమార్థమే చెప్పాడు ఆయన ఆ తర్వాత వ్యవహారంలో ధర్మం యొక్క ప్రాధాన్యాన్ని చెప్పాడు ఇక్కడ అయితే ఇప్పుడు ఈ ధర్మాచరణ రెండు విధాలుగా ఉంటుంది స్వధర్మాచరణ రెండు విధాలుగా ఉంటుంది నిన్నేమని చెప్పాను నేను సుఖదుఖాలు లాభ నష్టాలు దృష్టిలో పెట్టుకోకుండా చేయమన్నాను అంటే నిష్కామంగా చేయమని చెప్పాను ఎందుకంటే ఏ పరమార్థమైతే చెప్పానో ఆ పరమార్థమే ముఖ్యమని నాకు తెలుసు నీకు తెలుసు నువ్వు పరమార్థమే ప్రధానంగా జీవిస్తున్నావు ఉత్తములు ఎంత చక్కటి వ్యవహారం లోకంలో నడిపినా వాళ్ళ దృష్టి పరమార్థం వైపు ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే ధర్మ అర్థకామ మోక్షాలను నాలుగు ఉన్నప్పటికీ ధర్మబద్ధంగా జీవించేవాడికి ఎప్పుడు నాలుగో పురుషార్థం మీద దృష్టి ఉంటుంది అర్థకామాలు అసత్తుకు సంబంధించినవి కనుక దీని మీద పెద్ద దృష్టి ఉండదు అలాగని ఆ రెండు విడిచిపెట్టాడు ధర్మబద్ధంగా వచ్చేది ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు ఇది బాగా తెలుసుకోవాలి ధర్మబద్ధంగా వచ్చినప్పుడు ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి అప్పుడు వాడితో మోహం ఏర్పడదు వాడి దృష్టి దేని మీద ఉంది మోక్షం మీద ఉంది కనుక ఇప్పుడు భగవద్గీత ఎవడికి బోధిస్తున్నాడు అంటే మోక్షం కావాలనే బుద్ధితో కూర్చుని నా ధర్మం నేను చెయ్యడం విషయంలో ఏమిటి అనే ప్రశ్న కలిగిన వాడికి బోధిస్తున్నాడు ఇక్కడ దీని అందరం కూడాను మోక్షం కావాలని లక్ష్యంతో ఉన్నాము అలాగే మన ఏది విధింపబడిందో ఆ కర్మ తప్పనిసరూ చేస్తున్నాం కర్మల వల్ల మోక్షం రాదు కదా అంటే మోక్షాన్ని కావాలా అని ముందు ప్రశ్నించాడు మోక్షం కావాలి అంటే మోక్షం స్వరూపం ఏంటో ముందు చెప్పాడు ఇక్కడ ఆత్మానాత్మ విచారణలో ఆత్మనిష్టయే మోక్షం అనాత్మ విషయ త్యాగమే మోక్షం అనాత్మ విషయ త్యాగము సదాత్మ ధ్యాన నిరతం విషయేభ్యప్పరాన్ముఖం ఈ రెండూ తెలుసుకోవాలి ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అదిగో మన చంద్రశేఖర భారతి స్వామి గురించి జగద్గురు గురించి సదా ఆత్మధ్యాన నిరతం ఆయన పని ఏమిటంటే విషయభ్యప్పరాన్ముఖం మన విషయంలో అసత్తులు అసత్తులను బోల్డ్ ఉపన్యాసం ఇచ్చాం అసత్తులు ఎందుకు ఉపన్యాసం ఎందుకు విడిచిపెట్టేయడమే అందుకే విషయభ్య పరాత్మకం మరి ఎక్కడ నిలబడాలి సదా ఆత్మధ్యాన నిరతం నిరంతరం ఆత్మ ఎందే బుద్ధిని నిష్టం చేయాలి బుద్ధిని నిలుపుటే ధ్యానం మరొకటి కాదు అని బుద్ధిని ఎక్కడ నిలపాలి లౌకిక విషయాలు కాదు ఇవాళ ఇది అంబిషను రేపు అది ఎల్లుండి అది టార్గెట్ చచ్చే వరకు విడుతూనే అయిపోతుంది వస్తు సముదాయములు సేకరించుకున్న ఎందుకు ఇవన్నీ అసత్విషయములు విషయం బుద్ధిదేని ఎందుకని సద్విషయములు నిలుపు సదాత్మధ్యానం విషయభ్యపరాన్ముఖం ఆ వాక్యమే సాంఖ్యంలో చెప్పినది ఇంకోటి కాదు ఇంతవరకు చెప్పాడు అయితే అదంత తేలిక్ కాదని ఆయనే చెప్పాడు ఆశ్చర్యవత్పశ్చిత కచ్చిదేనంలో అదంత తేలిక్ కాదని కూడా చెప్పాడు తేలిక్ కాదని చెప్పాడే గానీ తేలిక్ కాదు కనుక వదిలేయి అనలేదు తెలుసుకోండి ఇక్కడ మనం అంటాం వేదాంత జ్ఞానం చెప్తే ఆ చెప్తారు గానీ అంత తేలికా అండి అని అంటావు వదిలే ఎవడికి నష్టం చెప్పిన వాడికి నష్టమా నీకే నష్టం మహత ఈ మళ్ళీ పొడతా చూస్తావు జాగ్రత్త ఇక్కడ అందుకే ఒక్కొక్కసారి వేదాంతం చెప్పేటప్పుడు మాకు అర్థమే కాలేదు అని చూసేవాళ్ళు చూస్తూ ఉంటాం అలా కొరకర చూడటం వాళ్ళు గురువుగారికి ఏం నష్టం లేదు నష్టపోయేది శిష్యుడే తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే ఈ జన్మ వచ్చాక అదే మళ్ళీ ఆలోచించగలిగి ఈ నర వస్తుందని గ్యారంటీ లేదు వెన్ను నిటారుగా ఉంటూ బుద్ధిని తలకాయన పైన పెట్టేటటువంటి ఈ బాడీ మళ్ళీ రాదు ఇది వచ్చిన తర్వాత అనాత్మ విషయ త్యాగం ఆత్మయందు నిష్ఠ అదొక్కటే తెలుసుకోవాల్సిందే ఆత్మయందు నిష్ట ఏర్పడ్డాక అనాత్మ విషయంలో వదిలేస్తాం కానీ ఆత్మ విషయాలు వదిలితే అనాత్మ విషయాలు వదిలితే గానీ ఆత్మీయత నిష్ట ఏర్పడుతుంది ఈ ప్రయత్నం మోక్ష సాధన కానీ నువ్వు ఉన్న పొజిషన్ ఏమిటి నువ్వు క్షత్రియుడువో మరొకటో నీ ధర్మంలో నువ్వు ఉన్నావు అప్పుడు అనాత్మ విషయాలతోనే లింక్ హ్యూమన్ రిలేషన్స్ ఈ ప్రపంచం ఇవన్నీ ఉన్నాయి అనాత్మ విషయాలే కానీ వాటిలో నువ్వు ఉన్నప్పుడు వాటితో ఉన్నప్పుడు ఇవి విడిచిపెడతావు కానీ పొందవలసినదేమో పరమాత్మని విడవలసింది ఇది ఉన్నదేమో దీంట్లో ఉన్నాం అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు ధర్మం ప్రసక్తి ఇక్కడ ఆ ధర్మంతో దీన్ని డీల్ చేయాలి ధర్మంతో డీల్ చేసేవనుకో మోక్షం లక్ష్యం కాకపోయినా ధర్మం వల్ల ఇకలోకపరలోక సుఖాలు వస్తాయి మోక్షం లక్ష్యం కావాలంటే మాత్రం ఇహలోక పరలోక సుఖాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ధర్మం గనక నేను ఈశ్వర అప్పుడ చేస్తున్నాను చెయ్యాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ మొత్తం ఇది సారాంశంగా పట్టుకోవలసింది ఇక్కడ అందుకే ఇప్పటి వరకు మొట్టమొదటి తత్వదృష్టి రెండవది ధర్మ లౌకిక దృష్టి చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు ఒక సంధి శ్లోకం వస్తుంది ముప్పై శ్లోకం ఇది చాలా కీలకమైన శ్లోకాల్లో ఒకటి చాలా కీలకమైనది ఏషా తేభి హిత సా బుద్ధి యోగే త్విమాంశు బుద్ధ్యాయుక్తో యార్థ కర్మబంధం ప్రహాస్య చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన శ్లోకాలండి అసలు ఈ విధమైన ఆలోచనీ అలవాటు లేని వాళ్ళకి శ్లోకాలు అర్థం కావు ఎందుకంటే ఏదో పొద్దున్న లేచాం పూజా పురస్కారం చేసుకున్నాం దీపాలు పెట్టాం ఇవి పెట్టం ఖాళీ దొరికినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చర్చిస్తూ ఉంటాం మనం భక్తులు అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు వేదాంత పుస్తకాలు పాలన చేస్తాం చస్తాం మోక్షం గ్యారంటీ అనుకునే వాళ్ళకి ఇది కాదండి ఇక్కడ అసలు నేనేమిటి ప్రపంచం ఏమిటి మోక్షం ఏమిటి అని విచారణగా ఉంటే భగవద్గీత ఇచ్చే శ్లోకాలు రుచి తెలుస్తుంది లేనివాడికి జడమొహమే తెలుసుకోండి ఇక్కడ ఇది ప్రధానమైన అంశం ఇక్కడ ఏషా తేభిహిత సాంఖ్యే యేషా అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయమంతా కూడాను తేభిహిత సాంఖ్యే బుద్ధి సాంఖ్య బుద్ధిని చెప్పాను ఇక్కడ అన్నాడు సాంఖ్య బుద్ధి అంటే సాంఖ్యే అనగా జ్ఞానయోగ విషయమునందు ఏషా బుద్ధి ఏషా యేష అంటే ఇది ఇది అంటే ఈ అనర్థం ప్రారంభం దేనితో చేశాడు ఏష అంటే ఈ అని ప్రారంభించాడు దేనితో అది లింకు పెట్టాలి నేను ముందున్న శ్లోకంతో సమదు సుఖ దుఃఖే సమే భూత్ సమత్వ బుద్ధి అనేది ఏషాతో తెచ్చుకోవాలి ఇక్కడ సమబుద్ధి అనేటువంటిది నేను చెప్పిన జ్ఞానంలో చక్కగా ఉన్నది జ్ఞానంలో ఆత్మ ఏందే నిష్ట కలిగి ఉంటాడు గనక అనాత్మలకు ఉన్నటువంటి ద్వంద్వలు అడిగి అది సమబుద్ధిలో ఉంటాడు ఎందుకు అనాత్మలకే ద్వంద్వాల ఉంటాయి సుఖము దుఃఖము మాత్రాస్పర్శాస్తు కౌంతేయా శీతోష్ణు దుఃఖదాహ గుర్తున్నది కదా దాని గురించి ఆగమాపాయనో అనిత్యాహ తాం స్థితి క్షస్వభారత కనుక ద్వంద్వములు అక్కడిదిక్కడ తెచ్చుకోవాలండి కానీ ద్వంద్వాతీతమైన స్థితి అంటే అది సాంఖ్యబుద్ధి అవుతుంది ఏషా ఆ సాంఖ్యబుద్ధి తేబిహిత సాంఖ్యే బుద్ధి అభిహిత అంటే చెప్పబడినది నర్థం నేను ఇప్పటి వరకు సాంఖ్యబుద్ధిని నీకు చెప్పాను ఇప్పుడు యోగేతు ఇమాంసృను ఇప్పుడు యోగం చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ సాంఖ్యయోగము అని చెప్పి కేవల యోగం అనే మాట కానీ వాడితే కర్మయోగానికి వర్తిస్తుంది ఆ పదం ఇది గుర్తుపెట్టుకోండి నేను తర్వాత శ్లోకాల్లో కూడాను లోకేస్ ద్విధానిష్ట పురాప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేణ యోగినాం అని చెప్పాడు కదా కర్మయోగేణ యోగినాం అక్కడ యోగి అన్నాడు కానీ కర్మయోగి అనలేదు జ్ఞానయోగి అయిన సంఖ్యానం అన్నాడు కానీ యోగి యోగా శబ్దం వచ్చినప్పుడు కర్మయోగంతో అనుభవించుకోవాలి ఇక్కడ తెలుసుకోవాల్సినది ఇక్కడ సందర్భం బట్టి యోగ శబ్దానికి అనేక రకాలు ఇక్కడ చెప్తున్నది నేను ఇప్పుడు ఏషా ఈ సమబుద్ధిని ఈ సమత్వ బుద్ధి జ్ఞానయోగ విషయంలో చెప్పాను నేను ఇప్పుడు నీకు దానిని యోగే కర్మయోగ విషయంలో విను కర్మయోగంతో సమబుద్ధి అలాగో చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ సమత్వ బుద్ధి సాంఖ్యములో ఎలాగా చెప్పాను కర్మయోగములో సమత్వ బుద్ధి ఎలా సాధించవచ్చో చెప్పబోతున్నాను విను అన్నాడు ఎందుకంటే సమత్వ బుద్ధి సాధిస్తే కానీ మోక్షం రాదు ఆ జ్ఞానంలో సు సులభంగా కనబడుతుంది కానీ జ్ఞానం సులభం కాదు జ్ఞానయోగంలో సమత్వ బుద్ధి సులభమే ఎందుకంటే ఆత్మ ఎందుకు నిష్ఠ కలిగి ఉంటావు అనాత్మ విషయాన్ని పక్కకి తీసేస్తావు అనాత్మ విషయాలు ద్వంద్వములు కనుక ద్వంద్వములు బాధలేదు సమత్వంగానే ఉంటావు అయితే ఇది వినడానికి బాగుంది కానీ సాంఖ్యయోగం సులభం కాదు సాంఖ్యయోగికి మాత్రం ద్వందాతీత స్థితి సులభమే కానీ ఆ స్థితి మాత్రం సులభం కాదు అటువంటప్పుడు నువ్వు ఇప్పుడు కర్మ చేయమని ప్రేరేపించాను కదా అటువంటి కర్మయోగం ఉంది సమబుద్ధి సాధ్యమేనా అని సాధ్యమే అన్నాడు ఇక్కడ నువ్వు ఎలాంటి కర్మయోగాన్ని అవలంబిస్తే ఆ సాంఖ్యము పొందగలవో ఆ కర్మయోగాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినాలండి ఈ వాక్యం ఎలాంటి కర్మయోగాన్ని వల్ల ఆ సాంఖ్యమును పొందగలవో సాంఖ్యమును సమబుద్ధి కలిగినటువంటి ఆత్మనిష్ట అది పొందగలవో దానికి కావలసిన యోగం ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు అంటే సాంఖ్యయోగమునందు చెప్పబడ్డటువంటి కైవల్య స్థితి జ్ఞాని స్థితి ఏదైతే ఉందో ఆ జ్ఞానము పొందుటకై ఉపయోగింపబడేటటువంటి కర్మయోగమును నీకు చెప్పబోతున్నాను ఇది ఈ వాక్యం యొక్క అర్థము దీనికి ఎందుకంటే కొందరు విపరీత వ్యాఖ్యాలు రాసి ఈ జ్ఞానం చెప్పాను కానీ ఇది వేర్లే నీ కర్మయోగమే అది కాదు అని విపరీతంగా ఈ వ్యాఖ్యానం చేశారు కానీ అందంగా వ్యాఖ్యించినటువంటి వారు ఆదిశంకర భగవత్వాలు వారు చక్కగా చెప్పారండి ఇక్కడ సాంక్ష్యం ఎందుకు చెప్పాడు పొందవలసిన లక్ష్యం అది అది పొందవలసిన లక్ష్యం ఆ స్థితి ప్రతివాడు కోరుకోవాలి అది పొందాలి అనుకోవాలి అయితే అది ఆలోచిస్తే వచ్చేది అది ఇవాళ విని ఇవా అనాత్మలు అని పక్కన పెట్టి ఆత్మ విను అన్నంత మాత్రం రాదు కానీ అనాత్మలన్నీ విడిచిపెట్టి విడిచిపెట్టండి ఉపన్యాసం విడిచిపెడతాం కానీ అనాత్మని విడిచిపెడతామండి అనాత్మను విడిచిపెట్టాం ఏంటి అదే చెప్తాడని విడిచి వెళ్ళిపోతాం ఆత్మయందుకు నిలబడతామా అనాత్మను విడిచిపెట్టి వాళ్ళు అనాత్ అని చెప్తే అనాత్మను పట్టుకునే ఆసక్తి చూపిస్తాం కానీ అనాత్మను విడిచి ఆత్మయందు నిష్ట కలిగడం సాంక్ష్యమైతే అది చెప్పినంత తేలిక్ కాదు అది ఆశ్చర్యవత్పశ్చితి ఖచ్చితేను కానీ తేలిక్ కాదని వదిలే కాదు వదిలే గని మోక్షం లేదు కనుక అదే మోక్షకారణం కనుక దాని ప్రాప్త్యుపాయమైన కర్మయోగాన్ని చెప్తున్నాను తత్ప్రాప్త్యుపాయం కనుక ఇక్కడ యోగేతు అని రెండవ శబ్దం ఉంది ఏషా తే బిహిత సాంఖ్యే బుద్ధి ఇప్పటి వరకు సాంఖ్యమునందు బుద్ధి నీకు చెప్పడం జరిగినది ఇప్పుడు నేను చెప్పబడుతున్నది యోగేశ్వరు యోగమునికి సంబంధించి చెప్తున్నాను విను ఎందుకు వినాలి అంటే ఏ బుద్ధి వల్ల నువ్వు కర్మబంధాలను విడిచిపెడతావో దాన్ని చెప్తున్నాను అడిగిక్కడ ఎందుకంటే కర్మబంధాలు విడిచిపెట్టడమే జ్ఞానస్థితి అది జ్ఞానికొస్తుంది కర్మయోగి ఎలా వస్తుంది కర్మయోగి అంటేనే కర్మ చేసేవాడు కర్మబంధాలు పోతే గాని మోక్షం లేదు కర్మ చేయు ధర్మం యుద్ధం చేయింతవరకు చెప్పావు కానీ యుద్ధం అనే కర్మ నన్ను చేయమని నువ్వు ప్రేరేపిస్తూ కర్మబంధం నుంచి కర్మతో ఎలా బయటపడతామయ్యా కర్మ చేసేవాడు కర్మబంధం నుంచి బయటపడతాడే కర్మబంధం నుంచి బయటపడితే గానీ మోక్షం లేదు కదా అంటే ఈ కర్మని యోగముగా ఎలా చేస్తే కర్మబంధం నుంచి బయటపడతావు అది చెప్తాను విను అన్నాడు ఇక్కడ దీనికి భగవత్పాదుడు వారు యోగేతు అనే మాటకు చాలా అత్యద్భుతమైనటువంటి భాష్యాన్ని ఇస్తున్నారు ఇక్కడ ఈ శ్లోకానికి ఉపోద్ఘాతమే భగవత్పాదు వారు స్పష్టం చేశారండి ఈ శ్లోకం అందుకే ఈ శ్లోకం అత్యంత ప్రధానమని చెప్పుకుంటున్నాం మరొక్కసారి చదువుకుందాం ఏషా తేబి హిత సాక్షే బుద్ధిర్ యోగేత్విమాంశ్రును దీని విభాగం ఎలా చేయాలంటే ఏషా తేబి హిత సాంక్షే బుద్ధి యోగేతు ఇమాంశ్రును ఇంతవరకు సాంక్షే బుద్ధి చెప్పాను కదా ఇప్పుడు యోగమునందు యోగమునందు తు అనే మాటకి ఇప్పుడు చెప్పబోతున్న రెండవది కనుక యోగే తు ఇమాంసును యోగంలో చెప్పబోతున్నాను దీనిని విను ఈ యోగమునందు ఏ బుద్ధి కలిగి ఉంటే అర్జున కర్మబంధాలను విడిచిపెడతావో దాన్ని చెప్తున్నాను అంటే సాంఖ్యే బుద్ధి అప్పుడు చెప్పాడు యోగే బుద్ధి ఇప్పుడు చెప్పబడుతున్నాడు అంటే కర్మయోగమునందు బుద్ధి ఎలా ఉండాలి సాంఖ్యమునందు బుద్ధి తెరిసిపోయింది కదా ఆత్మానాత్మ విచారణ కర్మ ఎందు బుద్ధి ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పగలగాలండి ఇది చాలా ప్రధానం ఎందుకంటే అందరం కర్మలో ఉన్నవాళ్ళం కలిగేది ఇంకా అవసరం అందుకే ఇది ముక్త్యుపాయం ముక్త్యుపాయమా అంటే ఈ విధమైన కర్మయోగం ఇప్పుడు నేను చెప్పబోతున్న బుద్ధితో కూడిన కర్మయోగము నీకు ఆ సాంఖ్యస్థితిని ఇస్తుంది కనుక ప్రతి అనుసరించవలసినది ఇదే మోక్షం కావాలనుకున్న కర్మటులు అంటే ప్రవృత్తి మార్గంలో ఉన్న ప్రతివారు కూడా ఎందుకంటే సాంఖ్యం పూర్తిగా నివృత్తి మార్గం ఉన్నదేమో ప్రవృత్తి మార్గం ఇక్కడ లోకేశ్వరి ద్విధానిష్ట అనేది ఇక్కడ అర్థమవుతుంది మొన్నటి ఉపన్యాస ఉపోద్ఘాతం గుర్తు పెట్టుకోవాలి మరిచిపోరాదు భగవత్పాదులు వారి మాట మొట్టమొదటిగా భగవానుడు లోకం క్షేమంగా నడవడానికి రెండు మార్గములు చెప్పాడు ప్రవృత్తి నివృత్తి ఈ రెండిటి వల్ల మానవులు పరమాత్మను పొందుతారు అయితే నివృత్తిలో అసలు కర్మవాసన కర్మబంధం లేదు కర్మను త్యజించారు అన ప్రజయా అనే స్థితికి మార్గంలో కానీ కర్మ మార్గంలో ఉన్న కర్మణాలు అయితే కర్మ ఉంది కదా అటువంటి అప్పుడు ఎలా తరిస్తారు అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నానే ఈ తెలివితో కానీ నువ్వు కర్మ అది నీకు ఆ సాంఖ్యస్థితిని అంటే జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానం ద్వారా మోక్షాన్నిస్తుంది ఎందుకంటే జ్ఞానమే సాక్షాన్ మోక్షాన్ని ఇస్తుంది కర్మ సాక్షాత్తుగా మోక్షాన్ని ఇవ్వదు సాక్షాత్ అంటే నేరుగా అర్థం ఇక్కడ డైరెక్ట్ రూట్ జ్ఞానమే కానీ ఆ జ్ఞానాన్ని పొందడానికై ఏ కర్మ చేయాలో కర్మని ఎలా చేయాలో చెప్తానన్నాడు ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది అంటే కర్మ చేసిన వాళ్ళు అందరూ జ్ఞానాన్ని పొందుతారనలేదు కర్మని ఎలాంటి తెలివితో చేస్తే మోక్షానికి జ్ఞానం వస్తుందో అలాంటి తెలివితో చేయాలి ఆ తెలివి ఇప్పుడు చెప్పబోతున్నాను విను ఇక్కడికి బుద్ధి అనేదానికి తెలివి అని అర్థం తీసుకోవాలి మొదటి బుద్ధి ఏది సాంఖ్య బుద్ధి ఇప్పటి ఇప్పుడు చెప్పబోయే బుద్ధి ఏది యోగే బుద్ధి మాటలు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అందుకే యోగే త్యుమాంసులను బుద్ధితో యార్థ కర్మబంధం ప్రహాస్య కర్మ చేసేటప్పుడు ఎటువంటి యోగబుద్ధి ఉండాలో చెప్తున్నాను ఎందుకు ఉండాలి అంటే అలా చేస్తే కర్మబంధం పోతుంది సుమా కర్మబంధం అంటే సుఖ దుఃఖాలు దానికి కారణమైన పుణ్యపాపాలు పుణ్యపాపం రెండు క్షయిస్తేనే మోక్షం రెండు క్షయించడే కర్మబంధం ప్రహాస్యసి అనే మాటలు ఉన్నటువంటి అర్థం అందుకే భగవత్పాలు వారు ఎంత అందమైన ఉపద్ఘాతం ఇచ్చారంటే శోకమోహ అపనయనాయ శోకమోహాలు పోగొట్టడం కోసం నీ ధర్మం నువ్వు చెయ్యు యుద్ధం చెయ్యు అని లౌకిక న్యాయం చెప్పాడు స్వామి అది సధర్మేక్ష ఇత్యాది శ్లోకాల్లో చెప్పాడు అది ఉక్తి అందువల్ల చెప్పాడు లౌకిక న్యాయం చెప్పాడు నదు తాత్పర్యేణ కృష్ణుడు హృదయం మాత్రము కేవలం యుద్ధం చెయ్యని చెప్పడం మాత్రమే తాత్పర్యం కాదు ఎందుకంటే మోక్షం పొందడమే పరమార్థం పొందడమే తాత్పర్యం భగవద్గీత ప్రయోజనం యుద్ధం ఎలా చేయాలి చెప్పడానికి అందుకే నతు తాత్పర్యేనా మరి ఎందుకు భగవద్గీత మనం చదువుకుంటున్నాం ఎందుకు కృష్ణుడు మాట్లాడుతున్నా అంటే పరమార్థ దర్శనం తు ఇహ ప్రకృతం పరమార్థ దర్శనమే భగవద్గీత యొక్క లక్ష్యం అంటే మోక్షమే భగవంతుడి యొక్క లక్ష్యం కనుక యుద్ధం చేయని ప్రేరేపించడం మాత్రమే కాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇంతవరకు యుద్ధం చేయని ప్రేరేపించినట్టే కనబడిందిగా అంటే అది లౌకిక న్యాయం అది అవసరమే కానీ అక్కడ తాగిపోకూడదు నాతో తాత్పర్యం ఆ మాట అంత గొప్పగా చెప్పాడు యుద్ధం చేసేసే చస్తే చచ్చో స్వర్గానికి వెళ్తావు బతికితే రాజ్యం వస్తావు అని చెప్పడానికి ఉద్దేశము కాదు ఆయన ఉద్దేశం మాత్రం పరమార్థం చెప్పడమే పరమార్థం అంటే తచ్చ ఉక్తం ఉపసం ఉపసంహ్రియతే విహిత దానికే ఈ శ్లోకం చెప్పబడుతుంది అన్నాడు ఇక్కడ ఇందులో విషయం ఏంటంటే శాస్త్ర విభాగం చేస్తున్నాడు జాగ్రత్తగా చూడండి అన్నాడు ఇక్కడ ఎంత అందమైన మాట అందుకే ఇక్కడ చూపిస్తున్నది పునః శాస్త్ర విషాయ విభాగే ఉపరిష్టాత్ ఇక్కడ శాస్త్ర విషయ విభాగం చేశాడు ఈ శ్లోకంలో ఉన్నారు అంటే సాంఖ్యయోగం కర్మయోగం అని రెండు భాగాలు చేశాడు ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో రెండు భాగాలు ఉన్నాయట అందుకే చాలా కీలకమైనదండి ఈ శ్లోకం అంటే కర్మయోగ జ్ఞానయోగాల మధ్యలో పెట్టిన దీపం లాంటిది ఇక్కడ గుమ్మం లాంటిది అందుకే రెండు భాగాలు కనబడుతున్నాయి చూడు అంటున్నారు భగవత్పదుల వారు ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధి అన్నప్పుడు సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగాన్ని చెప్పాడు యోగేత్విమాసును బుద్ధ్యాయుక్తం అనే చోటు కర్మయోగాన్ని చెప్తున్నాడు ఈ రెండు విభాగం చక్కగా చేశాడు ఇది ఎలా చెప్పగలవు అంటే ఉపరిష్టాత్ జ్ఞానయోగేన సాంక్ష్యానాం కర్మయోగేన యోగినం తర్వాత చెప్పబోయే జ్ఞానయోగేన సాంక్ష్యానం కర్మయోగేన యోగినామైన తర్వాత అధ్యాయాల్లో చెప్పబడే విషయానికి ఇది ప్రధానం ఇది నిష్ఠాద్వయం విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యతే ఇది గొప్ప మాట చెప్పారు దీని అర్థం మనం తరించాలంటే రెండే మార్గాలు శాస్త్రచోదితమైన కర్మ మార్గము లేదా కర్మ మార్గాలను విడిచిపెట్టినటువంటి జ్ఞాన మార్గము ఈ రెండు అది నివృత్తి ఇది ప్రవృత్తి కానీ ప్రవృత్తిలో ఉన్న వారం ఈ కర్మలే చేస్తూ ఉంటే పుడుతూ చస్తూ పోతాం మరి మోక్షం మనకు నివృత్తి లేదు ప్రవృత్తి తప్పట్లేదు మరి మోక్షం ఎలాగంటే బాధపడికినాయినా ప్రవృత్తిలో ఉన్న నువ్వు ఇలా ఉన్నా వరకు కర్మ చేసి నీకు తప్పకుండా జ్ఞానస్థితి వస్తుంది నువ్వు మోక్షం పొందుతావు ఇది దీని సారాంశా అర్థమైంది కదా కనుక ఇప్పుడు వెంటనే శ్రోతకి ఎంత ఉత్సాహం కలుగుతుందంటే ప్రవృత్తి కర్మల్లో ఉన్న నేను మోక్షం పొందాలంటే ఎలా ఉండాలో మా స్వామి చెప్పబోతున్నాడుగానే విందామని ముందుకొచ్చి వినాలండి ఇక్కడ ఆ మాట అంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ సాంఖ్యే బుద్ధి అనే మాట వచ్చినప్పటికీ జ్ఞానం అనర్థం ఎందుకు ఆ మాట అన్నాడు ముందు అంటే సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం జ్ఞానం అనేది సాక్షాత్తుగా శోకమోహాది సంసార హేతువుల్ని పోగొడుతుంది సంసారం అంటే ముందే చెప్పుకున్నాం పుట్టుటా చచ్చుటా చచ్చుట పుట్టుట దీని పేరు సంసారం ఈ సంసారం పోవడానికి కారణమైన శోకమోహాలనే అవిద్యా విషయములు తొలగితే నెరుగ మోక్షం అది సాంఖ్యం వల్ల మాత్రమే అవిద్య సంపూర్ణ నాశనం జ్ఞానమార్గం వల్ల మాత్రమే వస్తుంది జ్ఞానమార్గం అనగా ఆత్మానాత్మ విచారణ చెయ్యుట ఆత్మయందు నిలబడుట నొకటికి పదిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు మరిచిపోకుండా ఉండడం కోసం ఈ మాట చెప్తున్నాం జ్ఞానమార్గం అంటే అది ఆత్మానాత్మ విచారణ చేసి అనాత్మ విషయాన్ని పరిత్యజించి ఆత్మ యొక్క నిష్ఠుతి ఉండడమే జ్ఞానమార్గం అది సాక్షాత్ మార్గం డైరెక్ట్ అండి ఇక్కడ ఉదాహరణకి మరి అమెరికాలో ల్యాండ్ అవ్వాలంటే డైరెక్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కాలి హైదరాబాద్ అక్కడ ఉన్నది అది అవునా లేదా షికాగోలో డైరెక్ట్ ఫ్లైట్ కానీ ఉన్నది ఎక్కడో మరొక ఊళ్ళో ఉన్నప్పుడు మనం అక్కడి ఇంటి నుంచి కారులో బయలుదేరతాం బయలుదేరుతున్నప్పుడు పక్క వాళ్ళతో చెప్తా అమెరికా వెళ్తున్నానండి అని ఆ పక్కవాడు ఓహో కార్లో అమెరికా వెళ్ళిపోవచ్చు కదా అని అనుకోకూడదు అవునా లేదా మరి మీరు అమెరికా వెళుతున్నారని చెప్పే కదా కారు ఎక్కారు అంటే ఈ కారుతో నేను ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాను అక్కడ అమెరికా ఫ్లైట్ ఎక్కుతానని చెప్తాడు ఇక్కడ కానీ సాక్షాత్గా అమెరికాలో దించేదేది విమానం కానీ అక్కడ దాకా తీసుకెళ్లడానికి నీ కారే నీకు పైగా కారు డైరెక్షన్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి కానీ కర్మ కారు లాంటిది జ్ఞానం ఫ్లైట్ లాంటిది అమెరికా మోక్షం లాంటిది ఉపమానం వరకే కానీ అమెరికా మోక్షం నేను అనట్లేదు ఇక్కడ అర్థం అవడం కోసమే మా అమెరికాని మోక్షంతో పోల్చారు అనుకోవద్దు ఇక్కడ అదో భోగభూమి దాని గురించి నేను చెప్పట్లే అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నావు కానీ ఇప్పుడు డైరెక్షన్ ఎటు వెళ్ళాలి కార్ది ఎయిర్పోర్ట్ వైపు ఎలాగో కారు దొరికింది ఎక్కెన్నాళ్ళు అయిందని పక్క తీసి మరో తోవల్లోకి పోయేవనుకో ఎయిర్పోర్ట్కి వెళ్ళవు అమెరికాకి వెళ్ళవు అలాగే కర్మలు పట్టుకుని ఇకలోక పరలోక సుఖాల కోసం డ్రైవ్ చేసేవనుకో ఇక్కడే తిరుగుతూ తిరుగుతూ ఉంటావు జ్ఞానం లేదు మోక్షం లేదు పో ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా కానీ కారుని ఎయిర్పోర్ట్ వైపు ఎలా నడపాలో కర్మయోగాన్ని జ్ఞానం వైపు ఎలా నడపాలో చెప్పబోతున్నాను చూడు ఇది అండి మొత్తం దీనిలో చెప్తున్న అద్భుతమైనటువంటి అన్వయం ఇక్కడ అందుకే భగవత్పాల్ గారు చెప్తున్నారు యోగేతు ఇమాం శృణు అన్నాడే యోగేతు అనే మాటకు అర్థమేంటంటే సాక్షాత్తుగా మోక్షకారణమైన జ్ఞానం ఏదైతే ఉందో దానిని పొందడానికి ఉపాయము గనక దీనికి యోగము అంటున్నాను యోగేతు అంటే తత్ప్రాప్త్యుపాయే అన్నాడు ఈ యోగ స్వరూపం ఏమిటి ఏమి బాధపడకండి క్లుప్తంగా చెప్తున్నాను అన్నాడు బుద్ధ్యా య తర్వాత శ్లోకం తర్వాత వాక్యం బుద్ధ్యాయుక్తో యయాపార్థ బుద్ధ్యాయుక్తో య అంటే యయాబుద్ధ్యాయుక్త అంటే ఏ బుద్ధితో కలిసి నువ్వు ఈ పనిచేసినట్లయితే ఏ బుద్ధితో కూడి అంటే ఏ తెలివితో కర్మ చేస్తే నువ్వు సాంక్ష్యాన్ని పొందుతావో ఆ తెలివితో కూడిన యోగాన్ని చెప్తున్నాను అది ఇక్కడ యయా బుద్ధి అనే మాటకు అర్థం చెప్తాడు ఇక్కడ భగవత్పాల్ వారు యోగ విషయ యుక్త బుద్ధ్యా యోగ విషయ అంటే తత్ప్రాప్త్యుపాయే జ్ఞానాన్ని పొందడానికి ఉపాయమైన యోగమునకు సంబంధించిన బుద్ధి చెప్తున్నాను ఆ బుద్ధి ప్రయోజనం ఏమిటి ఏ బుద్ధి చేత కర్మని వదిలి మోక్షాన్ని పొందగలవో దానిని ఆ బుద్ధి ఎలా ఉంటుంది అంటే కర్మని ఎలా చేస్తే మోక్షం పొందుతావు అంటే ఒక మాటలో గురువుగారు చెప్తున్నారు యోగం మాటకి నిస్సంగతయా ద్వంద్వ ప్రహాణపూర్వకం కర్మయోగే కర్మానుష్ఠానే సమాధియోగే ఇది వాక్యం చెప్పండి యోగేతు అనే మాటలో యోగే అనే మాట ఎంత లోతైన అర్థం ఉందండి ఇక్కడ ఇది యోగం అంటే కర్మ చెయ్యడం వేరు కర్మయోగము వేరు కర్మాచరణ వేరు కర్మయోగము వేరు ఇక్కడ కర్మాచరణ అంటే అధర్మం గురించి చెప్పట్లేదు ధర్మాచరణే సత్కర్మే అది సత్కర్మ ఆచరణ దానివల్ల నీకు యహము పరమూ వస్తుంది మళ్ళీ పుడతావు కానీ కర్మయోగం ఎలా అవుతుంది అంటే కర్మయోగానికి కర్మాచరణకి తెలుసుకోవాలి ఇక్కడ కర్మయోగం ఎప్పుడవుతుందంటే నిస్సంగతయా కర్మకి కానీ కర్మ ఫలానికి కానీ అంటుకోకుండా ద్వంద్వ ప్రహాణ పూర్వకం ద్వంద్వ ప్రహాణ పూర్వకం అంటే ద్వంద్వములు విడిచిపెట్టి ఇందాక చెప్పినట్టు జయా జయో సమ సుఖదుఖౌ వాటి విడిచిపెట్టి మరి విడిచిపెట్టి అంటే విడిచిపెట్టి విడిచిపెట్టి అనే చెప్తున్నారు కానీ పట్టుకోవడానికి ఏదైనా చూపించండి ఏంటి ఈశ్వరారాధనార్థే తీసుకొచ్చారండి మరి ఎందుకు కర్మాచరించాలి అంటే ఈశ్వరారాధనార్థే ఈశ్వరారాధనగా కర్మ చేయాలి చేసే కర్మని నిస్సంగంగా చేయాలి ద్వంద్వములకు అతీతులువే చేయాలి ఈశ్వరారాధనగా చేయాలి అది కర్మానుష్ఠానం అవుతుంది సమాధి అవుతుంది అలాంటి యోగముకు కావలసిన ఉపాయము ఏదైతే ఉన్నదో దానివల్ల నువ్వు కర్మబంధాలు దాటుతావు గనక అది నీకు చెప్తున్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు అద్భుతమైనటువంటి ఉపోద్ఘాతాన్ని అందించారు భగవత్పాదుల వారిక్కడ ఈ శ్లోకం మర్చిపోరాదు అందుకే మనకు చక్కటి మార్గం చూపించాడు ఎందుకంటే కర్మలో ఉన్న వాళ్ళకి ఇది బాగుంది కదా బాగుందా ఇది అంత అంత తేలిక సంగము బిడిచి శోకమోహాలకు లోను కాకుండా రాగద్వేషాలకు లోను కాకుండా కర్మ నాచరించడం అంత తేలిక అందుకే బోధ అవసరమైంది ఎలాంటి ప్రాక్టీస్ చేస్తే ఇది మనం అనుష్ఠించగలము ఆ సాంక్ష్యాన్ని పొందగలము చెప్పబోతున్నాడు స్వామివారు లేకపోతే ఈ శ్లోకంతో మొత్తం అయిపోయిందా ఈ శ్లోకం ఇంకా ఉన్నాయి బాబు ఎన్ని ముప్పై రోజులు ఎంతో ఉన్నాయి ఇంకా ముప్పై రోజులు మరి అన్ను ఉన్నాయి కదా మరి అదే చెప్తాడు దీన్ని ఎలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి చెప్తాడు మోక్షానికి ఉపాయం కనుక సాక్షాన్మోక్షం సాంఖ్యం తత్ప్రాప్త్యుపాయం ఇదిగో ఇటువంటి యోగముతో కూడిన కర్మ ఇది దీని శ్లోకం యొక్క సారం అది చెప్తున్నాను విను ఎందుకు వినాలి దీనివల్ల కర్మ పొందాలని దాటిపోతావు అంటే పుణ్యపాప ఉభయ కర్మక్షయం చేసుకుని మోక్షాన్ని పొందగలవు పైగా ఇటువంటి నేను చెప్పబోయే నిష్కామ కర్మయోగమున్నదో దీనికి ఈ పేరు పెట్టుకోండి కర్మయోగం అనుకునే కంటే దాని ముందుకు పేరు పెట్టుకోండి నిష్కామ కర్మయోగము అంటుకోకుండా ఉండడం నిష్కామ కర్మయోగమే ఇంకా మీరు చెప్పాలంటే నిస్సంగ కర్మయోగము నిర్ద్వంద్వ కర్మయోగము ఈశ్వరారాధన పూర్వక కర్మయోగము మూడు పేర్లు పెట్టాం కాదు మూడు ఒకటే చేసుకోండి ఇక్కడ నిస్సంగ నిర్ద్వంద్వ ఈశ్వరారాధన పూర్వక కర్మాచరణ ఆ యోగం ఇప్పుడు చెప్పబోతున్నాడు ఇక్కడ ఈ యోగం నువ్వు చేసేవనుకో ఈ యోగంలో ఎంత బెనిఫిట్ ఉందో తెలుసా మనం అనుకుంటాం అరే ఎంత పని చేస్తే సంగం పెట్టుకోకపోవడం అరే నువ్వు పని చేస్తే వచ్చేది ఎలాగోతుంది నువ్వు ఊరికి దాని ఆయాసం పెట్టుకుంటున్నావు అప్పుడు అది నీ మనస్సు మీద వాసనగా మిగిలిపోతుంది వాసన జన్మకి తీసుకుడుతుంది ఇక్కడ ఇది చాలా ముఖ్యం అందుకే నేను చెప్పబోయేటువంటి ఈ రూపమైన కర్మయోగం ఉందే అది ఎంత సుఖమైనది తెలుసా ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానానికి ఉపయోగమైనటువంటి కర్మయోగం చెప్పబడుతున్నది ఇక్కడ ఇది చాలా అవసరం అందుకని బాగా అన్నీ తెలుసండి తెలిస్తే ఏం లాభం దానికి తగ్గట్టు ఉండేలా లేదా ఒక ఇంట్లో శుభ్రంగా పడుకున్నాడు దొంగ ప్రవేశించాడు వాళ్ళ లావిడ ఏదో చెప్పుడవుతుందండి చెప్పుడవుతుంది అందట తెలుసులే తెలుసులే అన్నట్టు ఇక్కడ కొంతసేపు దొంగ వచ్చాడు ఏమంటే దొంగొచ్చానండి దొంగొచ్చేనండి తెలుసులే తెలుసులే అన్నట్టు మళ్ళీ ఆఖర ఒక డబ్బులు పెట్టి తీసుకెళ్ళిపోతుందండి తెలుసులే అన్నాడు తెలిస్తే ఏం కర్మ ఏదో చెయ్యి అయ్యా అందట అలాగ ఉంది అన్నీ తెలుసు ఏమీ చెయ్యు అది ఇంట్లో దొంగలు పడుతున్నా తెలుసులో తెలిసిలే అదే భగవద్గీత చదివాను అచ్చిదివేను నాకు అన్నీ తెలిసి ఏం లాభం క్రియారూపంగా ఎక్కడ చూపించావు ఇక్కడ ఆ దొంగను నిర్మూలించడానికి ఏం ప్రయత్నం చేసావు కనుక అజ్ఞాన నాశనానికి జ్ఞాన సిద్ధిక్కాల్సిన ఉపాయం కావాలి ఆ ఉపాయమే ఇప్పుడు స్వామి చెప్తున్నాడు ఇక్కడ అంతే కదా జ్ఞానాన్ని నీకు అనుగుణమైన కర్మని ఆచరించే కళ కావాలండి ఇది కళ ఇట్ ఈస్ అర్ట్ కొందరు ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంటారు ఆర్ట్ ఆఫ్ లైఫ్ ఇదండి ఇక్కడ ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంటే అందుకని ఊపిరి తీసి వదలడం తలకిందులుగా వేలాడ్డం కాదు ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఆఫ్ లైఫ్ అంటే ఇది ఆర్ట్ ఆఫ్ లైఫ్ తెలుసుకోండి ఇక్కడ ఏ కర్మ చేత బంధాల్లో పడతామో ఆ సత్కర్మని బంధంలో పడకుండా ఎలా వాడుకోవాలో చూసుకోవాలి ఇక్కడ తెలియాలండి ఇక్కడ ఇంటికొచ్చిన దొంగని పనివాడిగా చేసుకుని వాడి చేత పనులు చేయించగలిగే నేర్పితి నేను బంధాల్లో తీసివేసే కర్మని దగ్గర పెట్టుకుని బంధం నుంచి విముక్తి కోసం చేసే ప్రయత్నం ఇక్కడ ఆ అందమైన ప్రయత్నాన్ని ఇక్కడ చెప్పబోతున్నాడు ఇక్కడ ఈ ఈ కర్మయోగం ఏ కర్మయోగం ఇది ఎప్పుడు మర్చిపోవద్దు మర్చిపోవద్దు నిర్ద్వంద్వ నిస్సంగ ఈశ్వరార్పణ బుద్ధితో కూడిన కర్మయోగం ఎంత గొప్పదో తెలుసా ఈ కర్మయోగంలో నేహాభిక్రమనాశస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మశ్యాత్రాయతే మహతో భయ ఇక్కడ భగవాణ్ణి చెప్పబోయేటువంటి నిష్కామకర్మయోగ జ్ఞానం నిష్కామకర్మయోగ జ్ఞానం ఇది పట్టుకోము ఇది తెలిసి నువ్వు కర్మ చేసేవనుకో బంధింపబడవు ఇది ఎలాంటిదంటే ఈత నేర్చుకున్న నదిలో దిగేవనుకో ప్రమాదం లేదు ఈత నేర్చుకున్న నదిలో దిగడం ఎలాంటిదో ఈ యోగంతో కర్మాచరణం చేయడం అలాంటిది ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు ఇక్కడ యోగం తెలుసుకు కర్మలో దిగేవనుకో ఈత నేర్చుకున్న నదిలో దిగినట్టు వాడు ప్రమాదమే అది లేకుండా దిగేవనుకో కర్మల్లో పడిపోతావు మునిగిపోతావు తేలితే తేల్తో మునిగితే మునుగుతో ఇది నీ పరిస్థితి ఆ తెలివి ఆ ఈత నేర్పుతున్నాడు అండి సంసారం అనే కర్మలో పడిపోయిన జీవులకి ఈత నేర్పుతున్నాడు మా స్వామి గజయేత్తగాడిని కృష్ణ పరమాత్మ తెలుసుకోండి ఇక్కడ ఎంత అందంగా నేర్పుతున్నాడు ఎందుకంటే ఆయన ఇక్కడ ఈత వచ్చాడు చూసాడో ఆయన పుట్టాడో ఈ సంసారంలో ఎలా పుట్టాడు కర్మ ప్రవాహంలో పడ్డవాడు కాదు ఆయన కర్మ కొద్దీ ఒడ్డుకు చేర్చడానికి దిగిన గజయ ఎత్తగాడు మా కృష్ణ పరమాత్మ ఆ మెలకువ ఆయన ఎలా మెస్సలేడో చూపించాడు ఇక్కడ నేను నీలాగే దిగా నీలా దిగలేదులే నువ్వు ఉన్న దాంట్లో నేను దిగాను నిన్ను ఉద్ధరించడానికి దిగాను దిగేటప్పుడు నీతో పాటు ఈ ప్రవాహంలో ఉన్నట్టు కనబడతా నువ్వు కొట్టుకుపోతున్నావు నువ్వు ఈద్దుతున్నాను తేడా కనుక ఈత నేర్చుతున్నా అబ్జర్వ్ చేయి అందుకు కృష్ణావతారం అంతా ఆ విధంగానే ప్రవర్తించాడు స్వామి ఆ మెలకు ఇక్కడ నేర్పుతున్నాడు ఎంతో చక్కగా నేహాభిక్రమ సాధారణంగా నువ్వు కర్మని సంగమతో చేసినట్లయితే ఫలాపేక్షతో చేస్తే కర్మకు దోషం ఉంటుంది తెలుసుకోండి ఫలాపేక్షతో చేసిన కర్మకి అభిక్రమనాశ అని ఒక దోషం ఉంటుంది ప్రత్యవాయ దోషం అని ఉంటుంది అభిక్రమ అంటే పని చేస్తాం కానీ ప్రారంభిస్తాం ప్రారంభంలోనూ కూడా దోషాలు రావచ్చు దీని బీజ దోషం అంటారు ఇక్కడ అంటే నువ్వు విత్తనాలు వేశావు ఇక్కడ ఉదాహరణకు కూడా కృష్యాదేహే అన్నారు ఇక్కడ భగవత్పాద్రి వారు అభిక్రమనాశ కృష్యాదేహే అని ఒక ఉప ఒక ఉపమానం లేదా ఉదాహరణ చూపించాడు ఇక్కడ అంటే విత్తనాలు జల్లెం మనం విత్తనాలు జల్లితే పళ్ళు విత్తనాలు ఉంటే రావు అవునా లేదా ఎందుకంటే బీజంలోనే దోషం ఉంది కానీ కొన్ని పనులు మనం ప్రారంభించేటప్పుడు ఆ మూలంలోనే ఏదో దోషం ఉండడం వల్ల ఆ కర్మ మధ్యలోనే దెబ్బతినేస్తుంది ఇది అభిక్రమనాశ అంటారు ఇక రెండవది ప్రత్యవాయ దోషం ప్రత్యవాయ దోషం అంటే విపరీత ఫలం ఇవ్వడం ఒకదానికి మరుగొట్టు రావడం ఎందుకంటే ఒక ఇక్కడ ఏం చెప్పండి చికిత్స అదవు అని ఒక చికిత్స చేసేటప్పుడు చాలా ప్రయత్నం చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ మధ్యలో చికిత్స విఫలమైపోవచ్చు రోగి ఇది ప్రత్యవాయము ఉదాహరణకు చెప్పచ్చు ఇక్కడ మరొక విధంగా కర్మ మనం చేసేటప్పుడు ద్రవ్యాలు పద్ధతి సరిగ్గా చెయ్యకపోతే మొదటికే మోసం వస్తుంది అది అభిక్రమనాశ మొదటికే మోసం వచ్చి కర్మ దెబ్బతని ఇక్కడ ఉదాహరణకు యజ్ఞము యాగము చెయ్యబోయం దానికి సంబంధించిన విధి తెలుసుకోకుండా ద్రవ్యాదులు సరి అనివి మంత్రం సరిగ్గా లేకుండా మనం ప్రారంభించితే కనుకనే అభిక్రమం అంటే ప్రారంభ అనర్థము అది ప్రారంభ నాశనము దానికి నువ్వు ప్రయత్నించేటప్పుడే దోషం ఏర్పడిపోయింది ఎందుకంటే సరైన వస్తువు కాదు సరైన మంత్రం కాదు సరైన క్రియ కాదు కనుక యజ్ఞం వ్యర్థమైపోయింది ప్రత్యభాయ దోషం అంటే యజ్ఞ మధ్యంలో ఏవైనా పొరపాటు జరిగితే విపరీత ఫలం వస్తుంది విపరీత ఫలం అంటే ఇంత ఆహుతులు వేద్దాము అనుకుంటావు ఆహుతుల్లో తేడా వచ్చి అక్కడ ఏదో నియమం తప్పిపోతే అది యజ్ఞ ఫలం ఇవ్వదు సరికదా విపరీత ఫలాన్ని ఇస్తుంది అసలు ఫలమివ్వకపోవడం అభిక్రామనాశం విపరీత ఫలం ఇవ్వడం ప్రత్యయ దోషం ప్రత్యవాయ దోషం ప్రత్యవాయ దోషము కానీ ఇప్పుడు బాగా తెలిసింది కదా అసలు ఫలం ఒక దోషము ఒకదానికి మరొక ఫలం ఇవ్వడం ప్రత్యవాయ దోషం ఇది చాలా ముఖ్యమండి సకామ కర్మలకి ఉంటాయి సకామ కర్మలకి ఉంటాయి ఒక లక్ష్యంతో మీరు యజ్ఞం చేసి ఒక ఉద్దేశంతో యజ్ఞం చేసిన సచనావృతమైన ఒక రుద్రాభిషేకమైన ఏదైనా ఉదాహరణకు చెప్తున్నాయి ఇదే కాదు ఏదైనా ఒక కర్మని ఒక ప్రయోజనం కోసం సకామంగా చేస్తే మాత్రం విధిగా చెయ్యాలి పద్ధతిగా చెయ్యాలి సకామ కర్మలో ఏమైనా తేడా వచ్చిందా మొత్తం పోయినా పోతుంది విపరీత ఫలమైన వస్తుంది తెలుసుకోండి కొందరు అంటూ దేవుడి కోసం కదండి ఏం చేసినా పర్వాలేదండి దేవుడి కోసం కనుక జాగ్రత్తగా చేయాలి ఇది తెలుసుకోండి ఇక్కడ దేవుడి కోసం చేసే పని జాగ్రత్తగా చేయాలి ఈ చేసే యజ్ఞయాగాది కర్మలకు ఫలం పరమాత్మే ఇస్తాడు నిజమే కానీ నువ్వు ఫలాకాంక్షతో చేస్తున్నావు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయాలి ఎక్కడ ఏవైనా తేడాలు వచ్చేస్తాయి తెలుసుకో అదే నువ్వు నేను చెప్పి నిష్కామంగా కర్మయోగం చేసేవనుకో దానికి ఈ అభిక్రమ నాశ అనే దోషంగా ప్రత్యవయ దోషంగాని ఉండదు కనుక నిష్కామంగా చేస్తే అంటే ఒక సంకల్పం కోసం జపం చేస్తే ఆ జప మధ్యంలో చేయవలసిన విధానం తేడా వస్తే అది అసలు ఫలం ఇవ్వదు లేదా విపరీత ఫలం రెండు అసలు ఫలం ఇవ్వదంటే ఈ కొన్ని జపం చేసినా ఫలితం రాదు పద్ధతి తప్పి జపం చేస్తే ఒకదానికి వికటిస్తుంది దీన్ని బెడిసి కొట్టడం అంటూ ఉంటారు ఇక్కడ అది దేనిలో సకామంగా చేసినప్పుడు అందుకు సంకల్పం చేసుకుని నలభై రోజులు దానికోసం జపం చేస్తున్నానండి దానికోసం ప్రదక్షిణ చేస్తున్నాను చేసావు కదా ఆ చేసేటప్పుడు మాత్రం పద్ధతి తప్పేవా ఈ రెండు రకాల ప్రమాదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది సుమా ఇది తెలుసుకోండి మా మనవడికి పెళ్ళవడం కోసం నేను ఈ మధ్య జపం చేస్తున్నాను తారక మంత్రం చేయొద్దు అన్నాడు రాముడు ఏ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు అవునా లేదా మ్యారేజ్ బూరియోల్ని సంప్రదిస్తున్నావు ఇంకా ఏవో చేస్తున్నావు రాముడిని జపంచేసి తప్పేముంది తప్పేం లేదు సత్కర్మ ఆచరించి ఒక ఫలితం కోరడం తప్పు కాదు ఇది తెలుసుకోండి కానీ నేను కోరికతో చేస్తున్నావు కనుక పద్ధతి తేడా వచ్చిందా ఈ రెండింటికి సిద్ధపడు అందుకు సకామంగా చేసేటప్పుడు మాత్రము రెండు దోషాలు ఉంటాయి అసలు ఫలం దెబ్బ తినడం విపరీత ఫలం రావడం అది నిష్కామంగా చేసేవనుకో అసలు దీనికి రెండు దోషాలు ఉండు ఎంత బాగుందూడండి కనుక మనం శాస్త్రం చెప్పిన కర్మని నిష్కామంగా చేస్తే మనకు తెలుసో తెలియకో తెలుసో తెలియకో అంటే ఎలాగో నిష్కామంగా చేస్తున్నా పద్ధతి తప్పిద్దాం అనకూడదు మనం పద్ధతిగా చేయాలనే ప్రయత్నించాలి కానీ సకామంగా చేసినప్పుడు నీకు తెలిసి చేసినా తెలియక చేసినా విపరీత ఫలం వస్తుంది కానీ నిష్కామంగా చేసినప్పుడు నువ్వు తెలియక తెలిసి తెలియక పొరపాటు చేసినా అది విపరీత ఫలం ఇవ్వదు ఎంత బాగుందండి ఇక్కడ మరి దేనికి సహకరిస్తుంది చిత్తశుద్ధికి సహకరించి జ్ఞానానికి ఉపయోగపడుతుంది ఇది గొప్ప విషయం అందుకే మీరు జపతపాలు చేసినప్పుడు ఇది గుర్తించే మన గురువులు మాట చెప్పారు అంత అందంగా మా ముపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటే ఇందాక జాగ్రత్తగా విన్న వాళ్ళకి ఈశ్వరారాధన అన్నారు కదా మా ముత్ దుర్తక్షయార్థం అంటే చిత్తశుద్ధే దానికి ఇంకేం ఫలితం ఇలా కర్మ చేస్తే అది ఏ దోషము ఉండదు రెండు దోషాలు ఎంత బాగుందండి ఇలా అనుకుని జపం చేసుకుంటే చాలు కదా మరి నా ధర్మార్థకా మోక్షాలు మా మనవడి ఉద్యోగము మా మనవరాలు పెళ్ళో అయితే అఘోరించు ఈ కర్మలు నీకు మనవరాలు పెళ్ళి కుదిరించేస్తాయి మనవడికి ఉద్యోగం ఇస్తుంది తర్వాత నువ్వు మనవడిగా మనవడిగా పుట్టి యోగం ఇస్తుంది ఇక్కడ అంటే అర్థమేంటి దించుతాయి సకామంగా చేసేవి జన్మల్లోకి దించుతాయి నిష్కామంగా చేసేవి ఇలా చేస్తాయి పైగా అవి కర్మఫలాన్ని ఇవ్వడమే కాకుండా అందులో దోషాలు ఇవన్నీ చేస్తే ఫలితాన్ని కూడా ఇచ్చేస్తాయి సకామంగా చేసేవి నిష్కామంగా చేసేవి ఈ దోషం ఉండదు నిష్కామ కర్మయోగం యొక్క లాభం అంత జగ్గా చెప్తున్నాడు నేహ నేహాభిక్రమ ప్రత్యవాయో న అని చెప్పి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయా ఈ నిష్కామ కర్మయోగాన్ని నువ్వు కొద్దిపాటి చేసినప్పటికీ కొద్దిపాటి చేసినప్పటికీ చూసారా అందుకే వంద కర్మలు సకామంగా చేసే ఒక్క కర్మైన నిష్కామంగా నేర్చుకో సత్యనవ్రతం ఎందుకు చేస్తున్నావు అంటే మొదటి పెళ్లి కావడానికి తర్వాత నా పెళ్ళంగ నాకు అనుకూలంగా ఉండడానికి తర్వాత ఎందుకంటే పెళ్ళి పుట్టడానికి తర్వాత పిల్లలకి సీట్లు రావడానికి ఇంకా ఇవి ప్రతి సత్యనావ్రతం దానికోసమే ఒక్కసారైనా సత్యనారాయణ కృప కోసమని ఆయనకు అర్పణంగా ఒక్కసారి చేసిన పుణ్యానికి పోలే అవునా లేదా అందుకే కొద్దిగా నైనా అన్నాడు ఇక్కడ ఏ కర్మనైనా నేను సత్యనావ్రతం యజ్ఞయాగాలు చెప్పాను కనుక అవి మాత్రమే కర్మలని కాదు శాస్త్రము నీకు విధించిన ఏ కర్మయేనా అని తెలుసుకోవాలి అది నువ్వు నిష్కామంగా నిస్సంగంగా నీకు విధ్యుక్తము గనక చేస్తూ కృష్ణార్పణంగా ఈశ్వరార్పణంగా చేస్తే అది అభిక్రమనాశ దోషము ప్రత్యవాయ దోషం ఇవ్వదు ఎంత చక్కటి మాట చెప్పాడండి అది కొద్దిపాటు చేసినా నీకు మహాభయం నుంచి కాపాడుతుంది సుమా చూసారా ఇలాంటి నిష్కామ కర్మయోగంతో చేసేది మహాభయం నుంచి కూడా కాపాడుతుంది కనుక ఇప్పుడు ఎందుకు చేయాలి నిష్కామ కర్మయోగం మహాభయం నుంచి కాపాడ్డానికి కదా మహాభయం నుంచి కాపాడడానికంటే మళ్ళీ ఫల దృష్టి వచ్చేసింది అప్పుడు నిష్కామం ఎలా అవుతుంది ఇది ఆలోచించవలసినదండి అందుకే ఈ పాటు చేస్తే మహాభయం నుంచి పోగొడుతుందిట అన్నాడు అనగానే వెంటనే మనం ఏమంటాం దానికని అప్పుడు కామం మహాభయం నుంచి పోవడం అనే కామేగా కానీ మోక్షం కావాలనుకోవడం కామం కాదు అది తెలుసుకోవాలి ఇక్కడ కనుక మహాభయం నుంచి రక్షిస్తుంది అంటే సంసార భయం నుంచి రక్షిస్తుంది మహాభయం అంటే సంసారము ఇది తెలుసుకోవాలి కనుక అది కామం కిందకి రాదు ఎందుకంటే నేను జ్ఞానం కావాలనుకోవడం కామం కాదు అందుకే భక్తి జ్ఞానాలు కోరుకోవడం కామం కిందకి రావు ఎందుకంటే కామాన్ని తగలబెట్టేసే కామం గనుక అన్నాడు ఇక్కడ కామాన్ని తగలబెట్టేసే కామం గనక దాని కోరుకో అందుకే స్వల్పమప్యస్య ధర్మ స్రాయతే మహతో భయాత్ అది కొద్దిపాటి ధర్మమైనప్పటికి కూడా మహాభయం నుంచి కాపాడుతుంది మహాభయం అన్నమాటికి వేదాంత భాషలో మహాభయం అంటే జనన మరణ రూపమైన సంసారము ఇది అర్థం చేసుకోండి ఇది మహాభయం ఎప్పుడైనా మనకు అనిపించిందా ప్రవచనం విన్నప్పుడు అనిపించవచ్చు కానీ మహాభయం మాత్రం సంసారమే కానీ మహాభయం వదిలిపోవాలని ఎంతమంది అనుకుంటున్నారు పోతానేమో అనుభయం మళ్ళీ పుడతానేమో అనుభయం పుడితే ఇంకా బాగా పుట్టాలని ఇవన్నీ ఉన్నప్పుడు మహాభయం కావాలని అనుకుంటున్నాం సంసారం భయం అనిపించాలి అంటే దానికి ఎంత పుణ్య విశేషాలు ఉండాలండి ఇక్కడ అందుకే ఒళ్ళోపు కూర్చోబెట్టుకున్నాడు పిల్లాడిని నరసింహస్వామి కూర్చోబెట్టుకుని అడిగాడు నన్ను చూసి అందరూ వణుకుపోతున్నారు నువ్వేంటి పిల్లాడు ధైర్యంగా కూర్చున్నావు పైగా ఒళ్ళోకులాగితే వణుకుపోవాలి చక్కగా వచ్చేసావు పో నీకు ఒక మొహం వాళ్ళకు మొహం చూపించలే అందరికొకటే మొహం చూపించా ఈ సింహం మొహమే వాళ్ళు వణికుపోతున్నారు నా గర్జన్లకి నువ్వు మురిసిపోతున్నావు అదిగో వాళ్ళ ఒక్కొక్కరు జమా జట్టు దేవతలు వాళ్ళు చెమట్లు పడుతున్నాయి నువ్వు చిన్నపిల్లాడివి నువ్వెంత ఉత్సాహంగా ఆనందంగా నన్ను చూస్తున్నావు ప్రేమండి ఆవులో కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టి ఏ నీకు భయం ఎట్లేదా అని అడిగట్టండి ఇక్కడ భలే సంసారం మహావిషయం చెప్పాడు నీ మొహం చూసి ఆవిడ భయపడతాడయ్యా ఎంత అందమైన మొహం ష్ట భ్రుకుటీ సఠానకయుగ్రధ్వానయుం రక్తకేసరయుం దీర్ఘతరంత్రమాలికయు భస్వన్నెత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ అంటే భయమే అంటే అసలు భయం మరుగుతుందయ్యా పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు నీ పాశ్రయం జయవే అన్నాడు ఇక్కడ భయంకరమైనది అది అసలు భయంకర సంసారం అది భయం తెలియాలండి అది తెలిస్తే మరీ భయం ఏర్పడుతుందని కాదు భయం నుంచి జాగ్రత్త పడతాం ఇక్కడ అది మహాభయం సంసార కూపమతిఘోరమగాధ మూలం సంప్రాప్య దుష్ట శతసప్ప సమాకుల దీనస్ దేవ దయయా శరణాగత అష్టకమంతా నోటుకోచ్చు ఏం చేస్తాం అక్కడ సంసారం ఎలాంటి భయానక స్వరూపము పది శ్లోకాల్లో చెప్పాడు మహానుభావుడు ఇక్కడ ఆ వాడు మాత్రమే ఆ నృసింహ రూపమైనటువంటి జ్ఞానాన్ని అందుకోగలడు నృసింహుడే అక్కడ సాంక్షస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అందుకే ఊరు నృసింహ భారతి లాంటి వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఆ స్వరూపం అది గ్రహించవలసినది అందుకే భయం దేనికి సంసారానికి సంసార అతి ఘోరం అది మహాభయం అటువంటి మహాభయం నుంచి కాపాడాలి అంటే ఈ నిష్కామ కర్మయోగం కాసింత పాటించినా చాలయ్యా అన్నాడు ఎందుకయ్యే ఇలా చెప్తున్నా అంటే ప్రరోచనార్థం అన్నారు భగవత్పాదుడు వారు కృష్ణుడు ఇలా చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే నిష్కామ కర్మయోగం పట్ల ఆసక్తి కలగాలని అర్జునుడు చెప్పెట్ట ఇది ఇంత చక్కడిదయ్యా ఎంత హాయ్ చూరుడు సకామకర్మంలో తేడా వస్తే అసలు ఫలం ఇవ్వో విపరీత ఫలాలు ఇస్తాయి నిష్కామకర్మకి ఆ బాధ రెండవది కాసింత పాటించినప్పటికీ మహాభయం నుంచి కాపాడుతుంది అంటే అజ్ఞానం నుంచి సంసారం నుంచి బయట పెడుతుంది సుమ అది నిష్కామకర్మ యోగ గొప్పతనం అందుకే నాయన ఒక్కడు గుర్తుపెట్టుకో అటు ఇటు ఆలోచనలు వెళ్ళనివ్వకు ఎవరికి ఒకవైపు స్థిరంగా బుద్ధి నిలబడదో ఒకసారి ఇది ఒకసారి అది కోతిలాగా కొమ్మళ్ళ మించి దూకుతున్నట్టు ఎవడి బుద్ధి దూకుతుందో వాడు ఎప్పుడూ అశాంతి పాలి ఉంటాడు అది ఒక్క పని చేయి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన ఈ శ్లోకాలు చెప్పాలండి పిల్లలకు అసలు ఒక స్టెబిలిటీ లేకుండా అటు ఇటు స్కాటర్ అయిపోతూ చెదిరిపోతూ ఉన్నటువంటి మనస్సు ఇప్పుడు ఒకటి అంటావు మరొకటి అంటావు ఏది తిన్నగా ఉండదండి ఆలోచిస్తే ఒక మాటలో నుంచి ఒక మాటలోకి జంపు ఒక భావన నుంచి మరొక భావనలోకి జంపు ఒక కోరిక నుంచి మరొక కోరికలోకి జంపు ఈ జంపింగ్ ఎలా ఉంటుందంటే అచ్చ కోతిలాగన్నారు మానస సంచారము నిలిపి మూర్తి బాగుక పొడగనేవారు ఎందరో మహానుభావులు ఈ మానస మానస సంచారము నిలపాలి అటు ఇటు తిరిగేదాన్ని అవ్యవసాయనాం అన్నారు ఇక్కడ అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వారికి బహుశాఖాహ అనంతాస్చా బోల్డ్ కొమ్మలు వచ్చినట్లు ఒక నిలకడు ఉండదు లెక్కలేనని ఈ కర్మ ఎందుకు ఈ కోరిక కోసం ఆ కర్మ ఎందుకు ఆ కోరిక కోసం పో నా కోరిక తాగిపోయిందా మరొకరిక ఇదే ఇదే ఇదే అమ్మయ్యా ఇవాళ్ళతో తీరిని శాంతి ఉండదండి మరేదో పెట్టుకుంటాడు మరీదే పెట్టుకుంటాడు ఏదీ లేకుండా అన్నీ కుదిరేనుకోండి ఒకప్పుడ డబ్బు కోసం తెగ వేదన పడ్డాం డబ్బు సమకూరిపోయింది అన్నీ సమకూరి ఇంకా ఏదో తెచ్చిపెట్టి కూర్చుంటాడు ఖాళీగా కూర్చుంటే ఎక్కడ లేనివన్నీ వస్తుంటాయి దానికోసం ఒక ఆలోచన దానికోసం ఆందోళన అది నెరవేర్చుకోవడం కోసం ఒక ఆచరణ ఇలాగా బహుశాఖాహ అనంతశ్చ బుద్ధయ అవ్యవసాయనాం ఈ మాట చాలా ముఖ్యమైనటువంటి మాట ఇక్కడ అవ్యవసాయనాం అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వారికి బహుశాఖలు అనంతములుగా వస్తుంటాయి లెక్కలేననివి అంతు పొంతులేనిటువంటి కర్మలు అంతు పొంతులేని ఆలోచనలు వీటి ఫలితం ఏమిటి పుట్టుకలు చావులు ఇక్కడ అందుకే ఏ అర్జున వ్యవసాయాత్మక బుద్ధి ఏక ఇహ కురు నందన వ్యవసాయాత్మిక బుద్ధిని ఒక్క దానిని చెయ్యి ఆ వ్యవసాయ నిశ్చయాత్మక బుద్ధి మాత్రమే కలిగి ఉండు ఎప్పుడు ఇప్పుడే రేపు మాపు ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ లేదు ఇహ అక్కడ ఈహ ఇక్కడే ఇప్పుడే నౌ ఆధ్యాత్మిక రంగంలో వాయిదాలు వేయి రాదు వేస్తే జన్మల్లో కోట్లు విడిపోతాయి తెలుసుకోండి ఇప్పుడే ఇక్కడే అదే ఎందుకంటే పొందవలసిన వస్తువు ఎక్కడో లేదు కనుక ఇక్కడే ఇప్పుడే ట్రై చేయి ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయలేవు అందుకే ఎవడయ్యా మోక్షం పొందగలడు అంటే ఇక్కడే ఇప్పుడే అనుకునేవాడే మోక్షం పొందగలడు వాడు కోటుకు ఒకడు కూడా ఉండడు అలా అనుకునే మొత్తం మొత్తం పొందుతారు అయితే బుద్ధి అంటే ఏమిటి నిశ్చయాత్మక బుద్ధి అంటే ఏమిటి తెరచాలి తెలియాలి నిశ్చయాత్మక బుద్ధి ఏమిటి ఇప్పుడు వరకు జాగ్రత్తగా వింటే నేను చెప్పక్కర్లేదు అసలు నిశ్చయాత్మక బుద్ధి రెండే ఒకటి సాంఖ్య బుద్ధి రెండు యోగేతు బుద్ధి నిష్కామ కర్మయోగ బుద్ధి ఈ రెండిటికే నిశ్చయాత్మక బుద్ధి అనే పదం వర్తిస్తుంది ఇక్కడ ఎందుకంటే బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని ఈశ్వరాత్మణ బుద్ధితో నిస్సంగంగా నిర్ద్వంద్వంగా కర్మని ఆచరించడము నిశ్చయాత్మక బుద్ధి ఎందుకంటే వాడికి నిశ్చయం దేని మీద ఉంది ఈశ్వరుడి మీద ఉంది కనుక అది వ్యవసాయాత్మిక బుద్ధి నిశ్చయాత్మక బుద్ధి సాంఖ్యుడికి ఆత్మ విషయాలు పరిత్యజించి ఆత్మయందే వాడి ఏం వాడి టార్గెట్ లేదా వాడు అనుభవిస్తున్నది ఒకటే ఏమిటది ఆత్మజ్ఞానం కనుక వాళ్ళిద్దరికే నిశ్చయాత్మక బుద్ధి ఉన్నది మిగిలిన వాళ్ళందరివి కూడాను అనిశ్చయాత్మక బుద్ధులే అవ్యవసాయన ఎవరైతే ఈ రెండు యోగముల్లో లేరో వాళ్ళందరివి ఈ క్యాడర్ అండి అంటే సకామకర్మలు చేస్తూ ప్రపంచంలో దేవుళ్ళు ఆడుతున్న వాళ్ళందరివి కూడా చెదురిపోతున్న బుద్ధులే చదరని కుదురైన బుద్ధి లేదు కానీ బుద్ధి కుదురుగా ఉండాలంటారే బుద్ధి కుదురు ఇద్దరికీ కుదురుతుంది ఎవరికి సాంక్షులకి నిష్కామ కర్మయోగులకి ఇదే మనకు శాస్త్రం చెప్తున్న మార్గం మోక్షం పొందడానికి రెండు మార్గములు కనుక నిష్కామ కర్మయోగికి మాత్రమే బుద్ధి కుదురుతుంది సకామ కర్మయోగికి ఏదో ఒకటి ఏదో ఒకటి అందుకే మొదటి గురువుగారు చెప్పి ఎన్నైనా రెడీ నేను యోగం చెప్తాను భగవద్ ఉపదేశం చేస్తానంటే కొంచెం ఈ మధ్య బిజీగా ఉన్నానండి ఈ నెల రోజుల్లో వర్క్ అయిపోయిన తర్వాత వస్తానండి అన్నట్టు శిష్యుడు సరే వెళ్ళాడు వాడు రాలే గురువుగారి పాపం తాపత్రయపడి ఫోన్ చేశారు తెప్పించుకున్నారు పిలిచారు కదా మొహమాటం కొద్ది ఇప్పుడు రెడీ అన్నాడు ఇంకా ఆ పని తీరిపోయింది కానీ మరో పని ఉందండి బతుకంతా ఇలాగే అయిపోతుంది ఇంకా రెడీ అక్కడ ఎందుకంటే వాడికి అదో గానీ మరొకటి అదొకటి దీనినే భగవత్పాదవారు సదా మోహాటవ్యాంచరతి యువతీనా కుచిరో నటతి ఆశా ఝటిమభిత కపాలించపలం దృఢం భత్యాధ్వా దృఢం బధ్వ అనేదే వ్యవసాయాత్మిక బుద్ధి దృఢంగా నిలపాలండి దేనియందు ఆత్మయందు ఆ ఆత్మని శివుడు అనుకో విష్ణువనుకో దానియందు నిలుపు దానియందు నిలిపినప్పుడు ఆయనకు అన్యముని వరు మరి కర్మ ఆయనకు అర్పణంగా చేయి ఎంత బాగుందండి ఇక్కడ కానీ ఈశ్వరుణ్ణి నువ్వు శివుడో విష్ణువు అనుకుని ఈశ్వరాత్మబుద్ధితో చేయో సంఘం ఆయనతో పెట్టుకో ఆయన ఆత్మయే ఉన్నాడు కనుక ఆయనకు పెట్టినంత పెట్టుకున్న సంఘం అంతా నాకు ఆత్మయంతి ఇది తెలుసుకో ఇక్కడ నువ్వు అనుకునే విష్ణువు శివుడు ఎవరు ఎవడ ఆత్మగా అందరిలో ఉన్నాడు వాడే కనుక శివునియొందు విష్ణువునియొందు మనసు నిలిపేవే అనుకో దానివల్ల ఏం జరుగుతుంది మనస్సు ఎక్కడ నిలవాలో అక్కడ నిలిచింది ఆయనకు ఇతరము అక్కర్లేదు మరి చెయ్యాలిగా చేసిందంతా ఆయనకు అర్పించు చేస్తున్న దానితో అనుబంధం పెట్టుకోకు ఎందుకంటే అనుబంధం ఆయనతో పెట్టుకో ఎందుకంటే ఇది వదిలే ఇది వదిలే అని చెప్తే ప్రమాదం ఇది పట్టుకో పట్టుకో అని చెప్తే బాగుంటుంది మనకు అవనా లేదా కానీ కర్మలు వదిలే కర్మలదిలే అంటే అలాగా కర్మని ఈశ్వరుడు అర్పించుకుంటే ఈశ్వరుని పట్టుకో అని చెప్పారు ఇది బాగుంది కదా వాడిని పట్టుకో అందుకే నేహాభిక్రమణస్తి ఇత్యాది మాటలు చెప్పినప్పుడు కూడా కామ్యకర్మల వల్ల ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయంటే నహుషుడంతటి వాడు అన్ని యజ్ఞాలు చేస్తే స్వర్గం వచ్చింది అవనా కామ్యంగా స్వర్గం ఏమైంది అక్కడ ఒక చిన్న తెలివి మాలను పనిచేశాడు దాంతో ఏమేయడు కొండ చులిపాడు మరి కర్మల వల్ల శాశ్వతమైన సుఖం రాదు ఉండడానికి వాడుకు ఉదాహరణ మరొక ఉన్నాడు గోదానం చేస్తే చాలా మంచిది గోవులు దానం చేశాడు ఎన్ని లక్షల సంఖ్యలో గోవులు దానం చేశాడు ఆ గోవులు ఎన్నెన్నో దానం చేయబడ్డాయి అలా ఒకడికి దానం చేయబడ్డ గోవు పొరపాటును ఒకసారి తప్పిపోయి వచ్చి మళ్ళీ రాజుగారి గోశాలకు చేరింది చేరగానే ఆయనకి ఈ గోవును దానం చేసేది తెలియలేదు ఎందుకంటే ఇన్ని లక్షల గోవులు సాలలో ఉంటుంది ఒకటి ఇది వరకు దా ఒకరికి దానం చేసిన గోవు ఇక్కడికి వచ్చిందని నాకు తెలియలేదు మరొక బ్రాహ్మణ్ణి పిలిచి ఈ గోవుని దానం చేసేసాడు దానివల్ల తన గోవు ఎక్కడ తప్పిపోయిందా అని వెతుక్కుతున్న పాత దానం పుచ్చుకున్నవాడికి గోవు కనబడి కానీ అన్నాడు వాడు కాదురా బాబు రాజు దానం చేశాడు అన్నాడు ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వచ్చారు పొరపాటు రాజుదే ఒకరికిచ్చిన గోవుని మళ్ళీ తాను ఇంకోరికి ఇవ్వడం దోషం ఈ దోషం పోవడానికి నువ్వు తీసుకోపోని మరొకటి ఇస్తాను లక్ష అంటే ఆయన ఒప్పుకోలేదు మరో లక్ష గోలు ఇస్తానంటే ఒప్పుకోలేదు మొత్తం దోషం వల్ల అతడు ఈ కర్మఫలం పొందడం కాదు సరికదా ఒక ఆనకు ఊసరు అయిపోయి కొన్ని వేల సంవత్సరాలకు నూతులు కొన్ని వేల సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల సంవత్సరాలు యుగాల కాలం నూతులు ఉన్నాడు ఆయన ఆ నూతులు ఉన్నప్పుడు కొంతమంది ఆడుకుంటున్న వాళ్ళందరూ చూసి నూతిలో ఒక మంచి ఓసరవిల్లుంది రంగురంగులు మారుస్తుంది చాలా చిత్రంగా ఉంది పెద్దది అని దానికి తాడు కట్టే బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళ కావట్లేదు అప్పుడు కృష్ణుడు అడిగాడు ఏంట్రా జరుగుతోంది అని వెంటనే వాళ్ళందరూ యాదవలందరూ ఇక్కడేదో ఓసరవిల్లుంది అంటే నవ్వుకుంటే ఆయన ఓసరవిల్లు తీశాడు తీయగానే నేను కరస్పర్శ పొందగానే దివ్యదేహం ధరించి తన కథంతా చెప్పుకున్నాడు ఇక్కడ అభిక్రమనాశము ప్రత్యవయ దోషం అంటే ఇది ఇక్కడ సకాలంగా చేసే కర్మల్లో దోషాలుంటే వేల జన్మలు అనుభవించవలసి వస్తుంది అందుకని గోదానాలు చేయడమే మానేశాను అన్నాడు ఒక ఆయన అంటే అలాగే గోదానాలు చేయవా చేయకూడదు నరకాల్లో పడతావు పుణ్యకర్మలు చేస్తే కనీసం స్వర్గాలు వస్తాయి అవి కూడా మానిస్తే నరకంలో పడతాం కనుక కర్మలు చేస్తే బంధింపబడతాను అనగానే మనం ముందు మానేసేది పుణ్యకర్మలే అవునా లేదా నేను ఎందుకు జపాలు తపాలు చేయట్లేదంటే అందరు కర్మలంపటలు అయిపోతున్నారనేందుకు నో సంధ్యావందన సంధ్యావందనం చేయక్కర్లేదు మీరు అంత కష్టపడక్కర్లేదు రేపు పడుకునే ముందు పది మార్లు అనుకోండి చాలు మీకున్నటువంటి ఐటీ పనులు వాటి సంధ్యావందన ఎందుకు అవుతుందన్నాడు ఒక పని మాత్రం కర్మ కాదా అది మానేడు తిండి కోసం ఇది మాత్రం మానేడు దొరికింది శాస్త్ర విహితమైనది నీకు సంధ్యావందన కర్మ ఐటీ పొట్టకోట కోసం చూసుకుంటున్నావు ఆ డబ్బు తీసుకుంటున్నావు కనుక దానికి న్యాయంగా చేయాలి అది నీ స్వధర్మంలో ఒక పార్ట్ కానీ దానికోసం నీకు శాస్త్రం విహించినటువంటి సంధ్యావందన పితృయజ్ఞ ఇవి మానేయకూడదు మా నాన్నకు తజ్జం పెట్టలేదు ఎందుకంటే ఆఫీసులో ఉద్యోగం సీరియస్గా ఉంది కనుక అప్పుడు స్వధర్మం అవుతుందా కాదు పితృయజ్ఞాన్ని అతిక్రమించిన పట్టకూట్టు కోసం యజ్ఞం చేయడం ఉద్యోగం చేయడం ముందే స్వధర్మం కాదు తెలుసు ఇక్కడ చాలామంది స్వధర్మం అంటే నా ఉద్యోగం నేను చేయడమే సధర్మం అనుకుంటున్నారు అది కాదు అది కాదని నేను చెప్పట్లేదు అది మాత్రమే కాదు ఇది బాగా తెలుసుకోవాలి నువ్వు పితృయజ్ఞం మానేసి సంధ్యావనం మానేసి నువ్వు చేరుసి నిత్యనైమిత్తికాలు మానేవేసి అంతేగాని ఒక సచినావర్తమో ఏదో కామ్యకర్మలు విడిచిపెడితే విడిచిపెట్టు కానీ నిత్యనైమిత్తికాలు మానేసి పొట్టకూట్టు కోసం ఉద్యోగం చేస్తూ నేను కర్మయోగిని అంటే వాడిని భ్రష్టయోగి అంటారు తెలుసుకోండి ఇక్కడ వాడిని ప్రేరేపించే గురువు భ్రష్ట ఇది తెలుసుకోండి ఇక్కడ కానీ సంజావనం అక్కర్లేదు అది అక్కర్లేదు అసలు పొద్దున్నది నిద్రపోతేనే ఆ మాత్రాన్ని కూడా దిగిపోయి ఇంకా లోకల్లో పడితే చాలు లోకల్లో మాత్రం ఎందుకు పడాలి వాడి జ్ఞానీ పొమ్మనండి సంవత్సరాన్ని విడిచిపెట్టమండి అటువంటి వాడికి చెప్పాలి కానీ కర్మ యొక్క బోధించేది ఇవన్నీ మనకు భ్రష్టత్వాన్ని కలిగిస్తాయి ఇది తెలుసుకోండి అందుకే వాయనం నహుషుడు కొండచులువైపాడు మృగమహారాజు వాడు పేరు మృగమహారాజు ఉసరు బిల్లు అయిపోయాడు కనుక నేను పుణ్యకర్మను మానేస్తాను అంటే అవుతుంది భ్రష్డు ఊతావు కానీ ఆ ఒక్క ప్రత్యవాయి దోషంచేత అన్ని వేల సంవత్సరాలు పడిన వాడికి ఇదివరకు చేసిన గోదాన సత్కర్మలను వ్యర్థమయ్యాయా ఇక్కడ ఆలోచించి చెప్తున్నాడు వ్యర్థం కాలేదు గనుకే కృష్ణుడు చెయ్యి తగిలిందండి ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ అంటే ఆ ప్రత్యవాయ దోష ఫలితం వేల అనుభవించాడు కానీ కర్మ యొక్క ఫలితం భగవానుడు మరొక రకంగా ఇచ్చాడు తద్వారా స్వర్గాది లోకాలు పొందాడు కానీ మోక్షం పొందలేదు ఎందుకు ఆ చేసిన కర్మలో నిష్కామం లేదు ఈశ్వరాత్మ బుద్ధి లేదు ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప అంశం అందుకే మన పెద్దవాళ్ళు ఇదంతా స్టడీ చేసి సంకల్పంలో మమపాత దుర్తక్షయార్థం శ్రీ పరమేశ్వర చెద్దోని పెట్టాడండి చివరికి తత్సద్బ్రహ్మార్పణం వస్తూ పెట్టారు అప్పుడు ఈ రెండు ముందు వెనకలు పెడితే నీకు ఆ కర్మ బంధించదు ఎంత ప్లాండ్గా చెప్పాడు కానీ మనం జాడంగా చేస్తున్నాం మా బాధ దుర్శిక్షణ నెలలు పట్టించుకో తర్వాత ఇతోది ఐశ్వర్యాభివృద్ధ్యార్థం ప్రమోషన్ సిద్ధ్యథం అంతే కదా పలానా గోత్రార్థం నాతో పేరు చెప్తే సరిపోదు ధర్మపతిని సమేత అంటే సరిపోదు ఆవిడ పేరు చెప్పాలి లేకపోతే ఆవిడ పెనుక పొడుస్తుంటుంది పక్క నుంచి ఒప్పు ఉంటుంది ఇక్కడ నా పేరు చెప్పరాని పూర్వం ఉండేది కాదు ధనపతి సమేత అంటే అయిపోయింది పక్క పొడుస్తుంది ఆవిడ ఆ పొట్ల పొడుస్తుంటే ఏం తట్టుకో పడిపో జీవుడు ఆ వేదన మళ్ళీ వెంటనే ఎప్పుడు మీరు ఇంతే మనవడి పేరు మర్చిపోయారు అసలు ఇల్లు పట్టదు మీకు ఇక్కడ అదేదో ఇల్లు పట్టడం మహాపరమార్థమైనట్టు మీకు ఇల్లు పట్టదు మహాదోషిగా చూస్తుంది వాడి విప్పు అయ్యయ్యో మనవాడి పేరు మర్చిపోయాడు ఇంకెవడు పేరు మర్చిపోయాడు మనవాడి ఫ్రెండ్ పేరు మర్చిపోయాడు ఇవన్నీ చెప్తాడు ఇక్కడ అయిపోయింది పూజ ఆ తర్వాత ఏమో ఘోరిస్తే ఉంది ఇక్కడ ఇది సకామ కర్మల దుస్థితి ఇలా ఉంటుందండి ఇక్కడ అందుకే భగవానుడిక్కడ సకామకర్మల లంపటుల యొక్క స్థితిని రెండో వాక్యంలో చెప్పాడు బహుశాఖా హ్యనంతశ్చ బుద్ధయో అవ్యవసాయినాం ఎవడికి సాంఖ్యయోగ నిష్కామ కర్మయోగ రూపమైన వ్యవసాయాత్మిక బుద్ధి ఉండదో వాడి చెదిరిపోతూ ఉంటుంది వీడి చెదిరిపోతూ ఉంటుంది వాడికి నాపై దృష్టి పెట్టుకుని కర్మ చేసాడనుకో వాడు చెదిరిపోడు ఇక్కడ ఇదే మా రామకృష్ణ బ్రహ్మ చెప్తారు ఊరికి గుండ్రంగా తిరిగితే కళ్ళు తిరిగి పడిపోతావు స్తంభం పట్టుకుని తిరుగు పడిపోవని చెప్పాడు ఇక్కడ అర్పణ బుద్ధ నిస్సంగత్వం నిర్ద్వందత్వం సామాన్యమండి అది నేర్పుతోంది వేదాంతం అది నేర్చుకోండి అని కర్మల నుంచి పారిపోమని చెప్పట్లేదు ఇలా చెయ్యింది ఇలా చేయడం వల్ల నుండి బెనిఫిట్స్ చూద్దాం ముందు పరమార్థం దాకా ఎందుకు మెటీరియల్గా దాని బెనిఫిట్ ఏంటంటే అలా చేయడం వల్ల ఏం ప్రతిభ వస్తుందో అని టెన్షన్ ఉండదు అదేవిధంగా ఏమైపోతానో అని బాధ ఉండదు ఏదొచ్చినా డిప్రెస్ అయిపోకుండా ఉంటావు ఇప్పుడున్న మానసిక రోగాలు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ మందు భగవద్గీత మాత్రమే తెలుసుకున్నాను ప్రతిదీ ఏదో ఆశించడమే ప్రతిదీ ఏదో ఆశించడమే ఆఖరికి ఆశించడంలో ప్రతిదీ ధనమే ఒకదాన్ని చదువుకుంటున్నాడు ఇంత చదువుతున్నారు కదా మీకు ఏం లాభం అంటే ప్రతిదాన్ని మనీ టర్న్స్లో కొలవడం అలవాటైపోయింది మనకు అవునా లేదా చూడండి ప్రతిదీది మనీ టర్న్ అయి అందుకే మన పిల్లలని ధర్మం చెప్పకుండా బ్రతికించాం జ్ఞానం చెప్పకుండా బ్రతికించావు ఎందుకంటే ఎర్నింగ్ ఎర్నింగ్ ఎర్నింగ్ దాన్ని సంపాదించడమే అంటే ఫలాపేక్ష ఫలాపేక్ష ఫలాపేక్ష నువ్వు ఒక ఫలాన్ని నిర్దేశిస్తావు దానికోసం పని చేస్తావు ఫలాపేక్ష కోసమే పని చేయడం దీనివల్ల ఎన్ని ప్రమాదాలు ప్రాక్టికల్గా తెలుసుకుందాం ఎంత ఫిలసాఫికల్గా చెప్పుకుంటున్నామో అంత ప్రాక్టికల్గా చెప్పుకుంటున్నాము అందుకే భగవద్గీత పాసివ్ ఫిలాసఫీ చెప్పలేదు యాక్టివ్ ఫిలాసఫీని చెప్తాను తెలుసుకోండి ఇక్కడ జరుడే పక్కన కూర్చోవడం చెప్పట్లేదు ఎంత నైపుణ్యంతో కర్మని చేయాలి చెప్తుంది తెలివి లేకే మానసిక రోగాలకు లోనవుతున్నాం ఎంతో చక్కగా జీవించవలసిన వాళ్ళం రకరకాల రోగాలు ముందే తెచ్చేసుకుంటున్నావునా లేదా అంటే ఇక్కడ వీటి వల్ల పరిగెత్తడం వల్ల ఎందుకంటే కుదురు లేదు ఏవో ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి అది లంపటత్వం అంటే ఆ కర్మలంపటత్వం వల్ల బహుశాఖ యనంతాష్ట బుద్ధయో అవ్యవసాయనం ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సుమా అని చక్కగా బోధిస్తున్నాడండి ఇక్కడ మరి నేహాభిక్రమణ స్వల్పమప్యస్య ధర్మస్య నువ్వు ఆత్మనిష్ఠుడివై లేదా ఈశ్వర నిష్ఠుడివై బుద్ధితో కర్మను ఆచరించినా ఈశ్వర బుద్ధితో కర్మను ఆచరించినా కర్మల్ని విడిచిపెట్టిన రెండూ కూడా నిశ్చయాత్మక బుద్ధి అనిపించుకుంటాయి ఈ రెండిటి వల్ల శాంతి వస్తుంది అలా చేసే చింతపిసరి పని కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనేటప్పుడు ఒక అద్వైత సిద్ధాంత ప్రవక్త ఒక అత్యుద్భుతమైన శ్లోకాన్ని ఇక్కడ ఉదహరించారు ఏమిటా శ్లోకం అంటే సర్వ పాపేషు రక్తోపి ధ్యాయం నిమిషం అచ్యుతం యతిస్తపస్వీ భవతి పంక్తి పావన పావన ఎన్నో పాపాలు చేసిన వాడైనప్పటికీ ఒక నిమిషం సేపు అచ్యుతుణ్ణి స్మరించినప్పటికీ కూడా వాడు గొప్ప యతి అయిపోతాడు తపస్వి అయిపోతాడు వాడు తరించడమే కాకుండా వాడితో ఉన్నవాళ్ళని తరింపజేయగలడు పంక్తి పావన పావన స్వల్పమ్యస్య ధర్మస్ ఇదండి భగవన్నామ స్మరణానికి అంత శక్తి ఉన్నది ఈశ్వరస్మరణకు అంత శక్తి ఉంది కానీ ఈశ్వర స్పృహ లేకుండా చేసే కర్మలన్నీ కూడా బుద్ధిని చదురు చేసేస్తాయి చంద్రబందన చేస్తాయి కట్టిన పొట్లని చిల్లుపడి బయటపడ్డ ఆవాల గింజల వలైపోతుంది బుద్ధి తెరుచుకోండి ఇక్కడ ఆవాల పొట్లం బుద్ధిగా తెచ్చారు చిల్లుపడింది ఏమైంది ఇంకా అది ఏరుకోవడం మన వల్ల కాదు అలా ఉంటే కొందరు బుద్ధులు అన్నాడు ఇక్కడ ఆఖరికి అర్థం అవడానికి ఆ వాళ్ళ కూడా దేవాల్సి వచ్చింది అలా చదురు కుదురు లేదు ఇలా అయిపోతాయి ఇలాంటివే చాలామంది బుద్ధులు వింటూ వింటూ వెంటనే ఆలోచిస్తుంటారు ఎక్కడ ఏమంటే అప్పుడు ఏం చేశాడంటే ఇలా వెళ్ళాడు ఇలా సభలో మాట్లాడు అంటే సభ అంటే గుర్తొచ్చిందని మన అసెంబ్లీలో ఏమైందంటే చూసారు ఇంకా అక్కడ సబ్జెక్ట్ పోయింది ఎక్కడో వెళ్ళిపోయాడు వాడు ఇలాంటివే మనసేపుడు చెదిరిపోతుంటుంది కుదురుండదు కను మనసు కుదరట్లేదండి ఎందుకు కుదరదు నిగే ఎప్పుడు సకామకర్మల్లో గోల గనక నీ పరిస్థితిలో ఉన్నచ్చు అమ్మా అంటూ బహుశాకాయ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్య విపశ్చత వేదవాదరత పార్థ న్యదస్తి వాదిన కామాత్మాన స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతి ప్రతి భోగేశ్వర్య ప్రసక్తానా తయా అపహృతచేతాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే ఈ మూడు శ్లోకాలు ఒకేసారి చదివేందుకంటే మూడు కలిపి ఒకటే ఒకే భావాన్ని చెప్తున్నాయి ఎవరికి అంతఃకరణము నిశ్చయాత్మకంగా ఉండదో వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ అంటే ఈ లిస్టులో మనం ఉన్నామనేమో చూసుకోవాలి ఖచ్చితంగా ఉన్నామని తెలిసిపోతుంది అప్పుడు వ్యవసాయాత్మిక బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అందుకే వ్యవసాయాత్మక బుద్ధి దగ్గరుందండి ఏకాగ్రత ఉండాలి దానికి ఎందు మనసు నిలిచిపోవాలి ఎలా నిలిచిపోవాలి అంటే అర్జునుడితో ద్రోణాచార్యుడు చెప్తున్నట్ట నీకు ఈ చెట్టు కనబడుతుందా ఈ కొమ్మలు కనబడుతున్నాయా ఆ పిట్ట కనబడుతున్నాయా అంటే ఇవేవి కనబట్టలేదా పిట్ట కన్ను మాత్రమే కనబడుతుంది ఇక్కడ చెట్టు లేదా కొమ్మలు దృష్టి దేని మీద ఉంది తాను టార్గెట్ మీద ఉంది తెలుసుకోండి ఇక్కడ అలాగా జ్ఞానం కావాలనే టార్గెట్ పెట్టుకున్నటువంటి వాడు ఇటు అటు చెదిరిపోకుండా ఆ నిష్ఠ కలిగి నిష్కామ కర్మయోగానే అవలంబిస్తాడు అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పడం అంటే మన లోకంలో ఏకాగ్రత మొదలను చూపిస్తున్నాం దాన్ని అటు తిప్పండి అంతే ఇక్కడ కానీ మనం ఎటు తిప్పుతున్నాం అంటే మరింత చెదిరిపోవడానికి వరకు వచ్చే విషయంలోనే నిన్న సీరియల్ రీక్యాప్ లేకుండా గుర్తుపెట్టుకునే బుద్ధి భగవద్గీత ఎందుకు గుర్తుపెట్టుకోదు అంతే అది బుద్ధి పెట్టి బుద్ధి గుర్తు పెట్టుకునే శక్తి ఉంది కానీ అది కావాలనుకున్నాం ఇది అక్కర్లేదు అనుకున్నాం నేను కునుకుతూ వింటాను నువ్వు చెప్పేది చెప్పు ఏదెక్కిది అది ఎక్కింది అనుకున్నాం ఎందుకంటే ఇది ముఖ్యం కాదనుకున్నాం కనుక తెలిసిందా కనుక అది ముఖ్యం అనుకున్నప్పుడు నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడుతుంది పైగా ఎవరికి వ్యవసాయాత్మక బుద్ధి న విధీయతే ఏర్పడదో చెప్తున్నాడండి ఇక్కడ చెప్తున్నది కర్మాచరణ గురించి కనుక కర్మలు రెండు భాగాలు తీసుకోవాలి సకామకర్మ నిష్కామకర్మ కావలసిందేది నిష్కామకర్మ సకామకర్మ ముక్తికి హేతువు కాదని చెప్పదలుచుకున్నాడు గనక ఈ మూడు శ్లోకములు సకామకర్మ చేసేవారి గురించి చెప్తున్నాడు ఇక్కడ బుద్ధి చెదిరిపోయేది అవ్యవసాయంగా ఉండేది సకామకర్మ వాళ్ళకే నిష్కామకర్మ యోగులు ఇది వ్యవసాయాత్మక బుద్ధి కదా ఎందువల్ల చెదిరిపోతుందో చెప్తున్నాడు ఇక్కడ యామిమాం పుష్పితాం వాచం ప్రబదం త్యవిపశ్చిత కర్మలు సత్కర్మలే గనక సత్కర్మలు అనగానే చెప్పిన కర్మలే గనక శాస్త్రం అనగా గనక జాగ్రత్తగా వెళ్ళాలి అందుకే వేదములో చెప్పినటువంటి కర్మలు పుష్పితాం వాచం అంటే పుష్పిత అంటే పూల మాటలు పూలవలే వికసించిన మాటలు అంటే అర్థం ఏంటంటే వినడానికి బాగుంటాయి దీనికి చక్కగా అర్థం ఏం చెప్పారంటే శ్రూయమాన రమణీయం అని భగవత్పాద వారు చెప్పారు ఇక్కడ వినడానికి ఇంపుగా ఉంటాయి ఏమిటంటే స్వర్గ కామం జ్యోతిష్ఠోమం స్వర్గం కావలసిన వాడు జ్యోతిష్ఠోమని చేయాలి లేదా ఈ వేదంలో ఈ భాగాన్ని యజ్ఞం చేసినా ఈ భాగం జపం చేసినా శత్రువులు పోతారు సంపదలు వస్తాయి పిల్లలకు బిళ్ళవుతాయి ఇవి పుష్పితాం వాచం అండి ఇక్కడ అవునా లేదు మన పురాణాలు వెతుక్కున్నా పలశ్రుతే ముందు చూస్తాం కానీ పలశృతి మీద దృష్టి పెట్టి వాక్యాన్ని చూడడం పుష్పితాం వాచం ఆ పరశ్రుతి చాలా రమణీయంగా ఉంటుంది అవునా లేదు మామూలుగా స్తోత్రం చేయడాడు అక్కడ వినడు పరశ్రుతి చెప్పేస్తే ఇంకా ప్రింట్ దొరుకుతుందా అండి ఎంత తిరుగుతారో అక్కడ కనుక డిస్ట్రిబ్యూట్ చేసి పంచుదామండి అది పుణ్యం వస్తుందని పంచుతాడు వాడిది పుష్పితాం వాచం కనుక ఈ పుష్పితాం వాచం అంటే వినడానికి ఇంపగునవి అర్థం అలాగా ఉన్నవాటిని వీటి గురించి ప్రవదంతి చెప్తూ ఉంటారు గొప్పగా ఎవరు అవిపశ్చిత అవిపశ్చిత అంటే అపండితులు మరి వాళ్ళ పండితులు కనుకనే వేదం నేర్చుకున్నారు ఇవి చెప్పారు మరి పండితులు కారంటారు ఏమిటి అంటే పరమార్థం తెలియని వాడిని పండితులుగాడినే అనాలి ఇక్కడ వాడికి వేద విజ్ఞానం ఉంది వేద విజ్ఞానం అనగానే వేదములు మొదలుకొని సమస్తములు జ్ఞానములన్నీ కూడా వాటికి ఐహిక ఫలములే ప్రధానమని ఆశ చూపించి చెప్పడాన్ని పుష్పితాం వాచం అన్నారు ఇక్కడ వైదిక కర్మలు పుష్పితాం వాచ వాచం అంటే వినడానికి రమణీయమైన ఫలాలను చూపించేటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా ఉంటారంటే వేదవాదరత వాళ్ళు ఎప్పుడూ కూడా అందులో చెప్పిన మాటలే చెప్తూ దాని ఉందే వేదవాదమును వేదమును కూడా అన్నారు దీనికి అర్థం చెప్తూ అర్థవాదములు అంటే అతిశోక్తిగా ఇది చేయడం వల్ల ఈ ఫలం వస్తుంది ఆ ఫలం వస్తుందని చెప్తూ అవే చెప్తూ ఉంటారు వాళ్ళు అవన్నీ పుష్పితాం వాచం వినడానికి చాలా బాగుంటాయి అదే పరమార్థంగా చెప్తారు వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు నాణ్యదస్తి దీన్ని మించి మరొకటి గొప్పది లేదని చెప్తారు అదే బాధ అంటే సకామకర్మ పారాయణలో ఏం చేస్తారంటే అంటే ఇది కర్మమీమాంసని ఖండించడం ఈయన మూడు శ్లోకాల్లో కనబడుతుందండి ఉత్తరమీమాంస ప్రతిపాదన నిష్కామకర్మయోగం సాంఖ్యయోగం ఇది ఉత్తరమీమాంస చాలామందికి తెలుసు కదా ఇప్పుడు కర్మమీమాంసను ఖండిస్తున్నాడు అంటే కర్మయే చాలు మోక్షం ఇచ్చేస్తుందనే కర్మమీమాంసకులకి చెప్తున్నాడు కర్మ ఇచ్చేదేమిటి ఇకలోక పరలోక సుఖాలు అందుకే కర్మ చాలు ఇంకొకటి పైన లేదు అనేదాన్ని నాణ్యదస్థితి ఇది వాదిన నా అన్యత్ అస్థి ఇది వాదిన దీని మించి అందుకే ప్రతివాడు కర్మలను ఆచరించండి కర్మల వల్ల ఉత్తమ సుఖాలు పొందండి కాదండి కర్మను మించిన జ్ఞానం ఒకటి ఉంది కదా అలా అవేం కర్మలే అనేటువంటి మాటలు ఎవరైతే చెప్తారో వాది నాణ్యదస్తి వాదిన వేదవాదరత వీళ్ళకి టైట్లు ఏంటంటే అవిపశ్చిత అన్నాడు అవిపశ్చిత అనేటువంటి మాటకి అవివేకులు అని అర్థం విచారించి చెప్పగలిగేవాడు విపశ్చితుడు పండితుడు అలాంటి విచారణ చెయ్యలేక అక్కడికక్కడే ఆలోచిస్తూ ఇదే గొప్పది ఇదే గొప్పది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారండి ఇదే గొప్పది ఇదే గొప్పది దీని మించి మొరకట్లేదు అని వాదిస్తూ ఉంటారు పైగా వాళ్ళ కోరికలు ఏంటో తెలుసా కామాత్మానహ ఏది చేసినా ఏదో కోరికతోనే చేస్తారు వాళ్ళు స్వర్గపరాహ స్వర్గం కావాలనుకుంటూ ఉంటారు ఇక్కడ కష్టపడితే పడ్డాం కానీ స్వర్గసుఖం కోసం ఇక్కడ ఉపవాసాలు చేస్తారు ఇక్కడ యాతనలు పడుతూ ఉంటారు ఎందుకంటే పై లోకాల్లో సుఖాలు ఉంటాయి నేను చచ్చేటప్పటికి విమానం నుంచి వచ్చేస్తుంది అని ఆలోచించే వాళ్ళందరూ స్వర్గపరులు స్వర్గాది లోకాల్లో సుఖం కోసమే ఇక్కడ కర్మలన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడ అయితే ఇప్పుడు స్వర్గం మీద అడిగిన అమ్మకం లేదు మరి నాస్తికుల సంగతి ఏమిటి అంటే స్వర్గపరాహ దగ్గర దుఃఖం లేని సుఖం పొందాలనుకోవడం అని అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ కానీ వేదం గురించి చెప్తున్నారు కనుక స్వర్గపరాహం అటు సరిపోయింది జన్మ కర్మ ఫలప్రదం ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి దీన్ని మించి మరొకటి లేదని వాళ్ళు ఏదైతే కర్మలు చెప్పారో దాని ఫలితం ఏంటో తెలుసా వాళ్ళు ఇచ్చిన కామాలు లభించవచ్చు కానీ తర్వాత దాని ఫలితం జన్మ కర్మ ఫలప్రదాం మళ్ళీ జన్మలకి కావలసిన కర్మలను కూడబెడుతుంది పైగా ఒకటా రెండా ఎన్నని కామ్యకర్మలు అనగానే బహు అవునా లేదా అదే నిష్కామము జ్ఞానం అంటే ఏకమే అది వ్యవసాయాత్మక బుద్ధి కామ్యకర్మలు ఎన్నున్నాయి లెక్కలు ఎన్నున్నాయి ఎన్నెన్ని చేస్తావయ్య నువ్వు ఈ క్రతువు ఆ క్రతువు ఈ అభిషేకం అభిషేకం లెక్కలు పొద్దుట్టు నుంచి అదే చచ్చే వరకు అదేనా అందుకే క్రియా విశేష బహుళాం అవి అనేకమైన పనులు దీనితో నీ మైండ్కి ఆలోచించడానికి టైం ఇవ్వట్లేదు అనేక పనులు అయిపోవడంతో ప్రశాంతతకి కుదురికి అవకాశం ఇవ్వట్లేదు ధ్యానానికి ఎక్కడ అవకాశం ఇస్తున్నావు ఆలోచనకు ఎక్కడ అవకాశం ఇస్తున్నావు అందుకే ఎక్కువ పనులు వ్యాపకాలు ఒక ఆయన అంటే రిటైర్ అయిపోయిన అండి అందుకే మళ్ళీ అల్లక్కడ ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను అంటే వాడు కుదురుగా కూర్చోవడం చేత అర్థం వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం సంతోషిస్తున్నారట ఎందుకంటే వాడు కుదురుగా ఇంట్లో కూర్చోవడం మా తింటాడు మరో ఉద్యోగాన్ని వెళ్ళిపోతే బెటర్ అండి అంటున్నారు వాళ్ళు కనుక వాడు ఏదో వ్యాపకాలు చచ్చేవరకు వ్యాపకాలు ఎంతకన్నా ఇవన్నీ క్రియావిశేష బహులాం అన్ని పనులు నీ మీద పెట్టేసుకున్నా కానీ నీకు విచారించడానికి అవకాశం లేదు ఈశ్వరుడు గురించి ఆలోచించడానికి అవకాశం లేదు వీళ్ళని క్రియా విశేష బహుళం పైగా వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా భోగైశ్వర్యగతి ప్రతి భోగం ఐశ్వర్యం ప్రతి వాడు ఇప్పుడు ఇందులో లో లిస్టులో జనాలు అందరూ ఉంటారండి ఇక్కడ పై చెప్పిన వ్యవసాయాత్మక బుద్ధి కోర్టుకొకడే మరి వాడు గురించి ఎందుకు చెప్పాడు మోక్షం కావాలనుకుంటే మాత్రం కోటుకొక్కడుగానే ఉండాలి కోట్ల కొలలో పద్ధతిగా ఉండడం కాదు కోర్టులో ఒకడు వాడు ఉన్నాడు వాళ్ళ ఉండాలి ఇక్కడ అందుకు నలుగురిలో నారాయణ అనేవాడు ఒక్కడే ఉంటాడు నలుగురితో పాటు తిరిగేవాళ్ళు అందరూ ఉంటారు తెలుసుకోండి ఇక్కడ కనుకనే ఆ ఒక్కడులా ఉండాలి మనం ఇలా కాదు క్రియా విశేష బహులాం భోగ ఐశ్వర్యగతిం ప్రతి ఎప్పుడు వాడు లక్ష్యం ఏంటి తెలుసు భోగం ఐశ్వర్యం భోగం ఐశ్వర్యం భోగం అంటే అనుభవం అది సంపాదించడానికి కావలసింది ఐశ్వర్యం కనుక ఇది సుఖాలు అనుభవించాలి సుఖాలు అనుభవించాలనుకుంటే భోగం దానికి ఇది సంపాదించాలి ఇది సంపాదించాలనుకుంటే ఐశ్వర్యం ఎప్పుడు ఇదే లక్ష్యం దీనికోసం చేస్తున్న పనులు ఇన్నున్నాయి క్రియా విశేష బహుళం ఇవాళ భోగాల కోసం ఐశ్వర్యం కోసం ఒక పని పెట్టుకున్నాం అయిపోయింది రేపు మరొకటి ఎందుకంటే భోగాలకు అంతులేదు ఐశ్వర్యాలకు అంతులేదు ఎంతకన్నాండి పది రూపాయలు ఉన్నవాడు వంద రూపాయలకి ఏడుస్తాడు వందవాడు వెయ్యి కేడిస్తాడు వెయ్యి వాడు లక్షకి కోట్లున్నవాడికి ఏడుపు లేదా వాడు ఏడుపు వాడుకుంది కనుక వీటికి అంతులేదు పొంతు లేదు అది చెప్తున్నాడు ఇక్కడ కనుక ఇంకా ఇంకా ఇంకా బహుశాఖాహ అనంతస్త చెదిరిపోతూ పెరిగిపోతూ ఉంటాయి అవి క్రియా విశేష బహుళ భోగేశ్వర్య గతింప్రతి ఈ భోగైశ్వర్య ప్రసక్తానం అయితే ఏమిటయ్యా భోగాల కోసం ఐశ్వర్యాల కోసం వెంపర్లాడుతాం అయితే నష్టం ఏమిటి నిన్ను నువ్వు నష్టపోతావు నాడు ఇక్కడ తయా అపహృతచేత సాం మన బుద్ధి నశించిపోతుందిట వీటి గొప్ప మాట అని భోగాలు సంపాదించుకోవాలి ఐశ్వర్యాలు సంపాదించుకోవాలి అంటూ వాటి కోసం పనులు చేసే వాళ్ళకి క్రమంగా జరిగేది బుద్ధి నాశం ఎందుకంటే ఏకాగ్రంగా ఆలోచించడానికి భగవంతునిచ్చిన ఒక బుద్ధిని వీటిల్లోను తిప్పి తిప్పి తిప్పి తిప్పి పిప్పి చేసేసేవి గనక ఇంకా బుద్ధి పరతత్వం వైపు పనిచేయదు ఇది చెబుతున్నాడు ఇక్కడ క్రియా విశేష బహుళాం భోగేశ్వర్య గతిం ప్రతి భోగేశ్వర్య ప్రసక్తానాంత అపహృతచేతాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే అన్నాడు ఇక్కడ అలాంటి వారికి వ్యవసాయాత్మకమైన బుద్ధి అంతఃకరణంలో ఏర్పడదు ఇక్కడ సమాధి అనే మాటకి సమబుద్ధి ఎందు వ్యవసాయాత్మక బుద్ధి ఏర్పడదు అని ఇక్కడ భగవత్పాల్వారు అంతఃకరణం కూడా అర్థం చెప్పారు అంటే బుద్ధి లోపలికి నిలబడదు లోపలికి నిలబడదు బయటే తిరుగుతుంది అది ఆ తిరుగుతూ చెదిరిపోతుంటుంది అంటూ ఎంత స్పష్టముగా సాంఖ్యమే మోక్షహేతువు అది పొందడానికి నిష్కామై ఈశ్వరాపితమై నిస్సంగమైనటువంటి కర్మయే చక్కనిది దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అది ఏ నష్టము కలిగించే సరికదా మహాభయం నుంచి కాపాడుతుంది అది వ్యవసాయాత్మిక బుద్ధి అది కాకుండా సకామ కర్మలు చేస్తూ రకరకాల కర్మలం వాటి ద్వారా భోగైశ్వర్యములు యుగంలో పరంలో పొందాలనుకుని ఎవరైతే తాపత్రయపడతారో వారికి ఎప్పుడూ కూడా వ్యవసాయాత్మక బుద్ధి ఏర్పడదు ఎందువల్ల బుద్ధి పిప్పైపోతుంది కారణం క్రియా విశేష బాహుళ్యం చేత భోగేశ్వర్య ప్రసక్తం చేత అని గొప్ప మాట చెప్పాడు ఎంత చక్కగా ఆయన మానసిక తత్వాన్ని చెప్తున్నాడండి కాబట్టి ఇప్పుడు మనం భగవంతుడు కావాలనుకోవడం మన ఆధ్యాత్మిక జిజ్ఞాసలు కాలక్షేపాలు కపటమా నిష్కపటమా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఇక్కడ నీకు నిజంగా భగవంతుడు కావాలంటే ఆ రెండిట్లో దేనికోసమైనా ప్రయత్నించు సాంఖ్యం కావడం కోసం నిష్కామకర్మ యోగ అది ఎప్పుడైనా చేసేమా ఆ పరమాత్మని చింతన చేసేమా పై కాసింత చేసినా తరించిపోతామని అభయమిస్తున్నాడే స్వామి ఆ కాసింతైనా చేసామా లేదే బుద్ధిని నిలపేమో లేదు అలా నిలపకొని ఇటు తిప్పాం తిప్పితే ఏమవుతుంది కొన్నాళ్ళు బుద్ధి ఉండదు బుద్ధి నశిస్తుంది ఇంత చక్కగా ఇప్పటి స్వామి వివరిస్తూ మరి వేదములు వేదములు అంటే వేదకర్మలు నిందించాడా ఇది బాగా కానీ కృష్ణపరమాత్మ వేదాలను నిందించాడని కూడా ఆయన రాసిస్తాడండి ఆయన ఇంద్రుడు చేస్తున్న యాగాన్ని ఆపి గోవర్ధన్గిరికి పూజ చేయించాలంటే ఈ కృష్ణుడు యజ్ఞములను నిందించను అని కూడా రాస్తాడు ఇలాంటివి ప్రమాదకరాలు సగం జ్ఞానం వాళ్ళు పండితులు అది వచ్చింది బాధ వాళ్ళ ఆస్తికుడు అయితే ఏ బాధ లేదు వాళ్ళు ఆస్తికులు చేస్తున్న మహా దోషములు ఏమిటి అంటే చదువుతారు వాళ్ళకి వాళ్ళు పండితులు అనుకుంటారు నిన్న కాక మొన్నొక పండితులు ఎవడో ఒక సోషల్ మీడియాలో పెట్టేశాడు ఏమనంటే ఈ రాధా అనే క్యారెక్టర్ని జయదేవుడు అనేవాడు సృష్టించాడు కానీ కృష్ణుడికి దీనివల్ల క్యారెక్టర్ దెబ్బతింది అని వాడికి ఏం తెలుసని ఆ రాధాతత్వం గురించి ఎన్ని పురాణాలు చెప్పే జయదేవుడికి జయదేవుడు సృష్టించాడా అంటే వీడు సగం చదివాడు ఆ సగమే జ్ఞానం అనుకుంటున్నాడు అర్థం కావాలంటే తలకిందరు తపస్సు చేయాలి రాధాదేవి గురించి అర్థం చేసుకోవాలంటే ఇవి మీరు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టండి తెలుస్తుంది ఇక్కడ రాధాదేవి గురించి వేదంలో ఏం చెప్పారు ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు భాగవతంలో రహస్యంగా ఏం చెప్పారు వీడు రాసిన నవల్లాంటిది కాదు భాగవతం అంటే వీడు రాసిన కథ కాదు భాగవతం అంటే ఎలా పరిశీలించాలి పురాణాల్లో వ్యాసుడు రాధాదేవి గురించి చెప్పాడు బృందావనంలో రాధాదేవిని కామదృష్టితో చూస్తున్నారా ఎంత శుద్ధభక్తితో చూస్తున్నారు ఆ సంస్కారం వాసన లేనటువంటి వాళ్ళు కూర్చొని కృష్ణపరమాత్మని రాధాదేవి గురించి వీడు పండితుడీ ఆస్తుకుడే ఇలా మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ సగం సగం చదవడం వల్ల వచ్చినటువంటి వాదలు ఇవన్నీ కూడా అలాగే కృష్ణ పరమాత్మ వేదాలను నిందిస్తాడా వేదాలను నిందించాడు అని కూడా కొందరు రాశారు వేదాలను నిందించలేదు సకామంగా వేద కర్మలను చేయడాన్ని నిందించాడు ఇక్కడ ఆ కర్మలే నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే మోక్షం పొందుతావు సకామంగా నువ్వు చేస్తున్నావు అది వచ్చింది బాధ సకామంగా ఎందుకు చేస్తున్నావు వేదాలు చెప్పే ఫలశ్రుతులు ఏవైతే ఉన్నాయో అవి నీకు రమణీయంగా వినబడ్డం చేత స్వర్గకామం ఏ చేత ఇవన్నీ నీకు ఆకర్షించే కనుక ఇది చేస్తే అది అది చేస్తే వస్తుంది సిరి సూక్తం చదివితే ఐశ్వర్యం వచ్చేస్తుంది దుర్గా సూక్తం చదివితే శత్రువులను జయించేస్తావు ప్రతిసారి అది చేస్తే ఇది వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది అలాగా సకామంగా చేసేటువంటి వైదిక కర్మల విషయంలో స్వామి సకామ కర్మలు వద్దని చెప్పడానికి చెప్పాడే తప్ప వైదిక కర్మలు వద్దని చెప్పడం కాదు ఇందులో ఉద్దేశం ఇది గ్రహించవలసినటువంటిది సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన గీత యొక్క పద్ధతి ఇది ఈ విధంగా భగవానుడు ఇంత స్పష్టంగా బోధించాడు సాంఖ్యబుద్ధి నిష్కామ కర్మయోగ బుద్ధి ఈ రెండు మాత్రమే ముక్తిని ఇస్తాయి మరొకటి కాదు నిష్కామ కర్మయోగ బుద్ధి సాంఖ్య స్థితినిస్తుంది సాంఖ్యం మోక్షాన్నిస్తుంది నిష్కామ కర్మయోగములోనే ఈశ్వరాపణం అనేది కలిసి ఉన్నది అక్కడ భక్తి ప్రస్తావన వస్తుంది ఈశ్వరాపణ బుద్ధి అక్కడ ఏర్పడుతుంది అందుకే ఇక్కడ ఈశ్వరాత్పణ బుద్ధి అని భగవత్పాద వారు చెప్పడంలో భక్తి యొక్క ప్రాధాన్యాన్ని అక్కడ చూపించాడు ఆయన అది గమనించవలసిన అంశం ఈ రెండూ లేకపోతే సకామంగా కొట్టుకుంటూ ఉంటే అవి నిన్ను చెదరగొట్టి దెబ్బతీస్తాయి సుమా చూసారా సత్కర్మే కావచ్చు కానీ సకామంగా చేయడం వల్ల ముక్తి పొందలేవు ఇంకా అధర్మము దుష్కర్మలు గురించి చెప్పాలా ఇంకా ఏ గతులు లేకుండా నరకాల్లో పడేస్తాయి తెలుసుకోండి అక్కడ ఇంత స్పష్టంగా భగవద్గీత మనకి కర్మయోగ యొక్క స్వరూపాన్ని చక్కగా బోధిస్తోంది జ్ఞానయోగ స్థితిని బోధించింది ఇలా బోధించిన జగద్గురువుకి నమస్కారం చేసుకుంటూ తర్వాత విషయం ఏం చెప్పబోతున్నాడో తెలుసుకోవడానికై రేపు ఉుక్తులు మౌదా సస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయ మార్గేణీ గోబ్రాహ్మణిభ్య శుభమస్సు నిత్యం సమస్త శుకునోవన్ కాళే వర్షతు వర్జన్య పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహి బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రిణి అధనా సధనాస్సంతు జీవంతు శరదా శాం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సాభూమాయ మంగళం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్తిహేతవే తాపత్రయ వినాశాయ వాసువాయ మంగళం శ్రీకృష్ణాయ మంగళం నమ పార్వతీపతర హర మహాదవ